స్తోత్రం నైనా పరిషుతుడ మైమోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన ప్రభ్వ నీకు వందనాలనైనా నిన్న నేడు నిరంతరం ఏక రీతి ఉన్న తండ్రి నీకే స్తోత్రం నైనా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది కోట్లాది వందనాలు ప్రభ్వ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాంనైనా కృతజ్ఞత స్థుతులు నీకే చెల్లిస్తున్నాంనైనా ప్రతి ఒక్క మహిమ కలుగును గాక జీవంగల దేవ నీకే స్తోత్రంలో అయినా పొద్దు నుంచి రాత్రి ఎంతగానో కాచే కాపాడి భద్రపరుష దేవ నీకే స్తోత్రం చూపిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వద్దన్నారు ప్రభా ఎసు ప్రభా ఇద్దరు ముగ్గురు నామం మా మదరున్న తండ్రి నీకే స్తోత్రం నాయన ఉన్న ప్రభు అన్న తండ్రి నీకే కోట్లాది వందన్నారు ప్రభా నాని బిడ్డ తొందరగా నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలని తొలగించండి ఎక్కడైతే ప్రాంతంలో సేవలో వాడబడుతూ అక్కడ అద్భుతంగా ఆశ్చర్యంగా వాళ్ళని వాడుకోండి వాళ్ళ కుటుంబాలంతా దీవించండి ఆశీర్వదించి నిన్న నామనికే మేమ తెచ్చుకోండి యశూ వచ్చిన పతకబను కూడా దీవించండినైనా ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబ సమస్య తీర్చండి వాళ్ళ ఆరోగ్యం స్వస్థత దయచండి బంధకాలని తెప్పివేండి కట్లను విరగొట్టండి యశూ ప్రభు మీరు మాతో మాట్లాడండినైనా యేసు ప్రభ వాక్యత బలపరచండి దీవించండి ఆశీర్వదించి నిరాకడకే మమ్మల్ని అందరి సిద్ధపరుచుకొని ఈ నామానికి మేము తెచ్చుకోమని నజడనే వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మనోజ్ బ్రదర్ ప్రేజ్ అలాడు ఒక పాట వాడండి బ్రదర్ హాహే ఆఖ ఉఠాకరికే ఉఠాకరి దేఖోన్ తయారసారో శ ఆఖాకర్ దో శ రోహో చాప సె దూరయా దర్ నా రోగ నా ఉ ఆఖే ఉసమే ఆ ర దుయాసు మహా ప్యార్య పాప నా దాగ నాశే సాధికి నీ దుయా బస్ మహా ప్యార్య పాప నా దాగ నాశారే సాధ యేషిా ఆఖాకర ఆసమే ఆ తయార ఆసమే ఆ రో షు ఆఖే ఉఠాకర అమీన్ సార్ అమీన్ ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడ చింతలన్నీ తీరెనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ నా చింతలన్నీ తీరెనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడ చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా గోర పాపినైన నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హద్దుకున్న వెసయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హద్దుకున్న వెసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడ విసయ్యా చింతలన్నీ తీరనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా నా చింతలన్నీ తీరనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా నాకున్న వారందరూ నను విడిచిపోయినను నా కుండ నన్ను విడిచిపోయినను ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీపు విడవాలేదయ్యా ఎన్నెన్న ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవాలేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడ చింతలన్నీ తీరెనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ నా చింతలన్నీ తీరెనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వెస్సయ్యా నువ్వు నేను ఒక్క క్షణమైన బ్రతకాలి లేకుండా నేను ఒక్క క్షణమైన బ్రతకాలీనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకము చేరదని సయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకము చేరదని సయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడ వెసయ్యా ఇంతలన్నీ తీరేనయ్యా నిను చేరగా ఇంతయ్యా ఎంత మంచి దేవుడ వెసయ్యా చింతలన్నీ తీరేనయ్య నిను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్య నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా హలోయ్యా ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజ్లాడక్క ప్రైజ్లాదరు బాక్యం ఎట్లా నడిపించండి మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ బ్రదర్ కి క్యాదరింగ్ సిస్టర్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభుకే మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూర్ణుడు ఉన్న దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ఇదిగో తండ్రి గడిచిన కాలం అంతా ప్రభ నీ కృపలోనైనా మమ్మల్ని కాచి కాపాడినవు ప్రభ తండ్రి రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో మేము ఉండులాగునా నీ సన్నిధిలో ఉండే సంపూర్ణమైన సంతోషము ఆనందం మేము పొందుకోలాగునా అలాగే నేను స్తుతించలాగునా ప్రార్థించలాగున తండ్రి నీ వాక్యాన్ని వినులాగునా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా తండ్రి ఇదిగో నా ప్రభా తండ్రి మీ పాదాలు ఎద్ధకు వచ్చినాం ప్రభా నా స్థానంలో నువ్వు ఉండి నాతో మా అందరితో ఉపదేశించి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే దేవునికి మనం ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు ఎలాంటి వాటిల్లో మనం ఉంటే దేవుడు మన పట్ల అన్న అంశమే అనమాట కాబట్టి కొన్ని వాక్యాల ద్వారా ఎందుకంటే మన ప్రవర్తన బట్టి అది దేవునికి మహిమకరంగా ఉండాల అది దేవునికి పరిశుద్ధాత్ముడు దుఃఖపడేలాగన్నా ఉండాలా అలాగే మన ప్రవర్తనను బట్టి ఈ లోకంలో యస్సు క్రీస్తు ప్రభు యొక్క నామము దూషణ పాలయ్యేలాగైనా ఉండాల కాబట్టి ఎందుకు ప్రవర్తన అంటున్నామంటే దీని ప్రకారంగానే మనలో నుంచి క్రియలు కనబడతాయి కాబట్టి కాబట్టి దేవుడు మనం ఎలా ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటది ఎలా ఉంటే దేవుడు మన పట్ల దుఃఖపడి అసహ్యపడతాడు అన్న అంశము సామెతలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనంలో సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనంలో యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే కాబట్టి సమెతల గ్రంథంలో ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనము ఈ లేఖన భాగాన్ని ఈ ప్రవచన భాగాన్ని మనం పరిశీలిస్తే దేవుని ఎందు భయము భక్తి ఏందంటే మనం ఏమై ఉండాలంట దేవుని పట్ల అంటే యసుక్రీస్తు ప్రభు పట్ల భయము భక్తి ఆయన పట్ల ఆ రీతిగా నడుచుకునే వాళ్ళు ఆ రీతిగా జీవించే వాళ్ళు ఎలా ఉండాలంటే చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాల అలాగే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు నాకు అంటే యసుక్రీస్తు ప్రభుకి ఈ గర్వము కలిగిన వాళ్ళు అహంకారము కలిగిన వాళ్ళు దుర్మార్గత కుటిలమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఆ రీతిగా వారి ప్రవర్తన కనబరిచే వాళ్ళు అందులో భేదమేం లేదు ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సమానులే కాబట్టి ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు దోషులను నిర్దోషులుగా పెట్టడు నిర్దోషులను దోషులుగా మార్చడు కాబట్టి ఆయన న్యాయాధిపతి ఆయన ధర్మం కలిగిన దేవుడు నీతి కలిగిన దేవుడు న్యాయం కలిగిన దేవుడు కాబట్టి ఎవరైనా కావచ్చు గర్వము కలిగి అంటే ఎప్పుడైతే మనుషుల్లో ఆ మనుషులు ఎవరైనా కావచ్చు కదా చెప్పే నేనైనా వినే మీరైనా కావచ్చు చూడు నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగిన కావచ్చు ఈ లోకంలో ఎంత పెద్ద సంఘానికి కాపరవై ఉండొచ్చు మీ సంఘం ఎంత పెద్దదైనా అయ్యి మీ దగ్గరకు వచ్చే విశ్వాసులు ఎంత వేలల్లో లక్షల్లో ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా కానీ ఇది వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుందంటే ప్రతి ఒక్కరు కాబట్టి నువ్వు సేవకుడువైనా కాపరివైనా ఉపదేశకుడువైనా పరిచారకుడు అయినా అపోస్త్రుడు అయినా ప్రవక్తవైనా వీళ్ళొక రీతిగా నువ్వు బిషపు అయినా రెవరెండ్ అయినా పాస్టర్ అయినా ఎవెంజలిస్ట్ అయినా ఎవరైనా కానీ చూడండి మనలో ఏముండకూడదంటే గర్వం ఉండకూడదు కాబట్టి ఎవరిలో అయితే గర్వము ఉంటుందో ఆటోమేటిక్ గా వాళ్ళలో అహంకారం అనేది కనబడుతుంది ఆ అహంకారము కనబడిన వాళ్ళు నోటి మాటల్లో వాళ్ళ విధానము కనబడతాయి ఈ గర్వము కలిగిన వాళ్ళు ఈ అహంకారం కలిగిన వాళ్ళు ఆ రీతిగా నోటి మాటలు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరిని వీళ్ళు ఏం చేస్తారంటే గాయపరుస్తారు కాబట్టి ఈ గర్వం ఎట్లా వస్తుందంటే అతిశయించినప్పుడు వస్తుంది అంటే మనిషికి గర్వం ఎప్పుడు వస్తుందంటే చూడండి అతిశయించినప్పుడు అంటే అదేదైనా కావచ్చు తను కలిగి ఉన్నది చూచి కావచ్చు కాబట్టి మనం ఎవరుమైనా గాని యసు ప్రభుకి ఇష్టంగా ఉండాలా యసు ప్రభుకి తగినట్టుగా ఉండాలన్న వాళ్ళు మొదట ఏమై ఉండాలంటే యసుక్రీస్తు ప్రభు పట్ల భయము భక్తి కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకొని ఇవి ఇవేంటి గర్వము అహంకారము దుర్మార్గము కుటిలమైన మాటలు ఇవి మనలో కనబడకూడదు చూడండి ఎందుకు చెడుతనాన్ని అసహించుకోవాలా తమతల్లో ఈ ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో ఎందుకు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట అంటే నేను ఈరోజు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాను అని నేను చెప్పుకుంటే నీలో చెడుతనం కనిపించకూడదు చెడుతనం అంటే ఏంది దేవుని మాట దేవుని వాక్య దేవుని ఆజ్ఞల ప్రకారంగా లేని ఏదైనా కానీ అది నీ నడవడిక కావచ్చు నీ ప్రవర్తన కావచ్చు నీ ఆలోచనలు కావచ్చు నీ తలంపులు కావచ్చు నువ్వు జీవించే జీవితం అది ఏదైనా కానీ నువ్వు ఉన్న స్థితి ఏదైనా కానీ అది వాక్యానుసారంగా లేనిదైతే అది దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవనిదైతే ఆయన మాట ఉండనిదైతే నీలో ఏమున్నట్టు అంటే చెడుతనం ఉన్నట్టు అప్పుడు నువ్వు భయము భక్తి కనపరిచినాను అంటే నువ్వు అబద్ధంలో ఉన్నట్టు నిజస్వరూపంలోకి రావాలా ఎందుకంటే ఇక్కడ చెప్తుండ కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము నాలుగో వచనంలో నీవు అంటే యేసుక్రీస్తు ప్రభువు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు చూడండి నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనము నీ యొద్ధ చోటు లేదు ఎవరి దగ్గర దేవుని దగ్గర ఆ దేవుడెవరు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన దగ్గర చెడుతనానికి చోటే లేదు ఇప్పుడు ఆయన ఎందు నేను భయము భక్తి కలిగి ఉన్నాను అనుకొని యేసు ప్రభుని ప్రతిదినం నా శిలువ ఎత్తుకొని నన్ను నేను ఉపేక్షించుకొని యేసుక్రీస్తు ప్రభు నేను వెంబడిస్తున్నాను అని అనుకొని చూడండి నేను యసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తనే ప్రకటిస్తున్నాను యసుక్రీస్తు ప్రభు యొక్క బోధనే ప్రకటిస్తున్నాను యసు ప్రభు గురించే నేను జీవిస్తున్నాను అనుకున్నా నువ్వు నీలో చెడుతనము ఉంటే నీకు దేవుని దగ్గర నీకు చోటే లేనప్పుడు నువ్వు ఎట్లా దేవునికి భయము భక్తి కలిగినట్టు మనం చేసే పాటలను బట్టో మనం ఉండే సహవాసాన్ని బట్టో లేదా మనం చేసే ప్రార్థనలు ఉపవాసాలు బట్టో లేదా మనం వెళ్ళే చర్చికి వెళ్ళేదాన్ని బట్టి లేదా మనం ఏదో రక్షించబడ్డాము దేవుని సన్నిధికి వస్తున్నామని బట్టి కాదు కదా నువ్వు ప్రూవ్ అయ్యేది కదా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను యేసు ప్రభుకు తగినట్టుగా ఉన్నాను యేసు ప్రభుకు సాక్షిగా ఉన్నాను యేసు ప్రభుని నమ్ముతున్నాను యేసు ప్రభునే సేవిస్తున్నాను ఆయనకి తగినట్టుగానే ఉన్నాను అనుకుంటే నీలో చెడుతనం ఉండకూడదు కదా ఇప్పుడు చెడుతనం అంటే ఏంది చూడండి అబద్ధం ఆడ్డం కూడా చెడుతనమే కదా గర్వం కూడా చెడుతనమే కదా ఒకరి పట్ల కుళ్ళు కుట్రలు ఈర్ష్యలు ద్వేషాలు కక్షలు పగలు మత్రాలు విభేదాలు తగాదాలు వాగ్వాదాలు కామకత్వము ఇవన్నీ ఏంటివి చెడుతనము సంబంధించినవే కదా శరీర కార్యములు వీటికి దేవుని యొద్ చోటు లేదు ఇప్పుడు నేను దేవుని ఎందు భయము కలిగిన వాడిని కలిగిన వాణ్ణి నా పట్ల దేవుడు ఆనందిస్తున్నాడు నా పట్ల యేసుక్రీస్తు ప్రభు సంతోషంగా ఉన్నాడు అన్న అనుకున్న వాళ్ళము కానీ మనతో చెడుతనం ఉంటే అది కావచ్చు ఒకరి పట్ల కోపాడేది కావచ్చు ఒకరి పట్ల ద్వేషం చూపించేది కాబట్టి చూడండి ఒకరి పట్ల మనం ఉండేది ఏదైనా కావచ్చు అది వాక్యానుసారంగా లేనిదైతే వాక్యం ప్రకారంగా లేనిదైతే అది చెడుతనమే అన్నట్టు కాబట్టి దేవుని వద్ద చెడుతనం లేదు అంటే ఈ చెడుతనము కలిగి ఉన్న వాళ్ళు అంటే చెడుతనం ఎక్కడ ఉంటుంది మన హృదయంలో మనలో ఉంటది అలా ఉన్నప్పుడు మనం ఏమైపోతామంటే దుష్టత్వంలో ఉన్నట్టు అన్నట్టు అలా నువ్వు దుష్టత్వంలో ఉండి నేను దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడిని అని అనుకుంటే నీ పట్ల దేవుడు నేను చూసి ఆనందించే దేవుడవు కాదు అంటున్నాడు ఎందుకు ఆనందించలేదంటే ఆయనకే చెడుతనం చోటు నీ హృదయంలో నీ జీవితంలో నీకెందుకు చెడుతనం కాబట్టి ఇది అసహించుకోవాలా అని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఎందుకు భయము భక్తి కలిగి అంటే మనము చెడుతనాన్ని అసహించుకోవడం అన్నట్టు ఎందుకు చెడుతనంలో నువ్వు ఉంటే దుష్టత్వంలో ఉన్నట్టు అలా ఉంటే నీ ప్రవర్తన కానీ నీ మాటలే కానీ నీ ఆలోచనే కానీ నీ తలంపులే కానీ నీ నడవడికే కానీ ఏది ఎంత మాత్రము ఏ మాత్రము దేవునికి లోబడ నేరదు దేవుణ్ణి సంతోషపరచ నేరదు అలాంటప్పుడు వేషధారకుల వలే ఉంటం అంటే అటు చల్లగా ఇటు వెచ్చగా వెచ్చనగా ఉంటాం అందుకు దేవుడు ఉమ్మి వేస్తాడు అంటే అంటే సగమేమో భక్తి సగమేమో లోకం అంటే సగమేమో దేవుని పట్ల ఆసక్తి సగమేమో లోకం పట్ల ఆసక్తి చూడండి సగమేమో దేవుళ్ళో సగమేమో దానములో లేదా ఈ లోకంలో మనకున్న వాటి పట్ల వ్యామోహము వాటి పట్ల మక్కువ ఆసక్తి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవారికి మన జీవితాల్లో ఇది ఎంతవారికి కరెక్ట్ కాబట్టి నిజస్వరూపంలోకి వచ్చి యేసుప్రభుని వెంబడించడం నేర్చుకోవాల నేను రక్షించబడ్డాను నేను పరిచర్య చేస్తున్నాను నేను పొద్దుగుకులో ప్రార్థనలోనే ఉన్నానంటే నీ హృదయంలో నీలో చెడుతనం ఉంటే అలాంటి చెడుతనం దేవునికి వద్ద చోటే లేనప్పుడు నీ స్థానం దేవుని దగ్గర చోటు ఎక్కడ ఉంటుంది ఇది గ్రహించుకొని మనం ఏం చేయాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలా కాబట్టి గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు కాబట్టి కీర్తనల గ్రంథంలోనే ఐదో అధ్యాయము ఐదో వచనములు ఈ గర్వం కలిగిన వాళ్ళు గర్వం అంటే ఎవడన్నా ఏదన్నా చెప్పిండనుకో విని వాడు ఒకవేళ రీతిగా లేకపోయినా కానీ మార్చుకోకుండా ఉంటాడు చూసినావా అలా అతిశయించేవాడు కూడా గర్విస్తే అన్నట్టు చాలా మంది డబ్బున్నోళ్ళు పొగరగా మాట్లాడతారు అహంకారంగా మాట్లాడతారు వాళ్ళని బట్టి గర్వగిలు గర్విష్ఠులు అని చెప్తాం కానీ నీలో ఒక తప్పు ఉండి నీ జీవితంలో ఒక మచ్చుండి నీ జీవితం తగినట్టుగా లేకపోతే ఎవడన్నా వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ విధానం ఇలా బాగలేదు నీ జీవితం ఇలా బాగలేదు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు ఇలా మార్చుకో అన్నప్పుడు వాడు లోబడకుండా అరీతిగా వాడు వాడు పరిశీలించుకోకుండా ఉంటారు చూసిన ఒక గుంపు వీళ్ళు కూడా గర్విస్తులు అంటే గర్వం ఉన్నట్టు వీళ్ళలో అంటే తగ్గింపు స్వభావం లేదన్నట్టు అంటే వాళ్ళని వాళ్ళను తగ్గించుకోవడానికి వాళ్ళలో వాళ్ళ తప్పుని సరి చేసుకోవడానికి వాళ్ళ హృదయము వాళ్ళ మనస్సు ఒప్పుకోదు ఇది కూడా గర్వమే కదా నువ్వు గర్వం ఉంది కాబట్టి దేవుడికి ఎట్లా లోబడతావు లోబడలేవన్నట్టు అది అసాధ్యం అన్నట్టు మనుషులకి దావీదు పాపం చేసిన నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దావీది వెంటనే ఏం చేసిండే లోబడ్డాడు కదా అది తగ్గించుకోవడం అన్నట్టు అప్పుడు వస్తుంది పాపక్షమాపణ దేవుణ్ణించి మనకి అలా రానన్నాళ్ళు ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు ఎవడు వర్దిల్లడు ఈ వాక్యము నమ్మదగినది జీవం కలిగినది ఈ వాక్యంలో ఏం లేదు అది సత్యమే ఎవడైనా కానీ నువ్వు వర్దిల్లాలన్నా యేసుప్రభు యొక్క కనికరం పొందాలన్నా యేసుప్రభు యొక్క కృప పొందుకోవాలన్నా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదరణ పొందుకోవాలన్నా ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సమాధానం ఏదైనా ఆయన మూలంగా నువ్వు పొందుకోవాలంటే నీలో ఏముండాలంట అతిక్రమములు నువ్వు ఒప్పుకొని ఏసుక్రీస్తు ప్రభు ఎదుట నీ పాప క్షమాపణ పొందుకొనిన్న వాడేవై ఉంటేనే తప్ప నీ జీవితంలో ఏమీ రాదు ఏది కలగదు నువ్వు ఇరవై కాదు కదా ఇంకొక యాభై ఏళ్ళు తపస్సు చేసుకున్నా నీ జీవితం మారదు ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరన్నారు కాబట్టి మీరు నా యందు నా మాటల ఎందు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అన్నాడు యోహాను సువార్తలు అంటే దేవుడు ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడంటే నువ్వు ఆయన మాటల ఎందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మాటలంటే ఈ వాక్యం అన్నట్టు అంటే ఈ వాక్యం యొద్ నువ్వు వచ్చినప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు నీ తప్పులు సరి నీ బ్రతుకుని మార్చుకుంటావు నీ బుద్ధిని మార్చుకుంటావు నువ్వు నడిచే నడకను మార్చుకుంటావు నువ్వు కలిగిన ఆలోచనలు మార్చుకుంటావు నీ హృదయ స్థితిని మార్చుకుంటావు ప్రతిది నువ్వు వాక్యం ద్వారా ఏమైపోతావంటే శుద్ధీకరించబడతావు పరిశుద్ధపరచబడతావు అలా ఉండాలంటే నీలో ఏముండద్దు అహం ఉండద్దు గర్వం ఉండద్దు ఎందుకంటే నేను పాపిని అంటే ఒప్పుకోలేరు కదా మనుషులు కాబట్టి చూడండి డాంబికులు అంటే వీళ్ళే ఎవరు గర్వాంధులు అంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు కలిగిన వాళ్ళందరూ డాంబికులు వీళ్ళు ఎవరి దగ్గర నిలవలేరంట సన్నిధిన నిలవలేరు చూడండి పాపము చేయువారు అందరూ కాబట్టి పాపం చేసే వాళ్ళు ఎవరైనా కానీ దేవునికి అసహ్యులు కాబట్టి యశుప్రభు మన పట్ల ఇష్టపడాలంటే నువ్వు ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు చెడుతనాన్ని అసహించుకోవాలా ఎందుకంటే దేవుని వద్దే చెడుతనానికి చోటు లేదు ఆయన మనల్ని దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడవు కావు అన్నాడు ఈరోజు మనలో చెడుతనం ఉంటే దేవుడు మనల్ని చూసి ఎట్లా ఆనందిస్తాడు చూడండి గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యం ఎందుకంటే దాంబికులు ఎవరైనా ఆయన సన్నిధిలో నిలవలేరంట కాబట్టి పాపము చేయువారందరూ నీకు అసహ్యులు ఎందుకు ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా విని నడుచుకోకపోవడమే పాపం అంటే దేవుని మాట విని దాని ప్రకారంగా జీవించకపోవడమే పాపం అన్నట్టు అంటే పాపము అంటే ఈ లోకంలో తిరిగే వాళ్ళు లేదా అన్ని జనులు చూసో చూడండి వాళ్ళకి ఏమీ తెలియక వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కానీ మనకి వాక్యాలన్నీ తెలిసి మనమింత అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి నువ్వెవరిపైనా ఎందుకు అతిక్రమములు ఒప్పుకుని వాడు ఒప్పుకుంటే పాపక్షమాపణ వస్తుంది అప్పుడు నీ పాపాలు క్షమించబడితే ఇక మీదటన్నా నీ జీవితాన్ని ఆయనకి తగినట్టుగా మార్చుకుంటావు అలా జీవించకపోతే నీ అతిక్రమములు దేవుని ఎదుట ఒప్పుకోకపోతే నువ్వు ఎల్లప్పుడూ దేవునికి అసహ్యుడివే ఇష్టపడలేడే శుక్రీస్తు ప్రభు చూడండి ఆయనకి వేరుగా ఉన్న వాళ్ళని దేవుడు ఇష్టపడలేడు కాబట్టి నేను ఇష్టంగా ఉండాలంటే నువ్వు ఆయన ఎందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని అసహించుకోవాలా చూడండి రెండోది నీలో గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు ఇవి దేనికి సాదృశ్యం అంటే డాంబికులు అన్నట్టు వీళ్ళకి వీళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు కాబట్టి పాపం చేసేవాళ్ళు ఆ పాపం చేసే ఎవరు యశుప్రభు చెప్పిన ప్రతి మాటను విని వాటి చొప్పున జరిగించని వాటి చొప్పున నడవని వాటి ప్రకారంగా జీవించని ప్రతి వాడు పాపము చేసిన వాడే కాబట్టి వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుకి అసహ్యులే కాబట్టి ఈరోజు నువ్వు తీర్మానించుకోవాలా నేను దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నాలో చెడుతనం ఉండొద్దు దేవునికే చెడుతనం చోటు నా జీవితంలో కూడా ఉండొద్దు నాలో గర్వము అహంకారం ఉండొద్దు చూడండి ఇర్మియా గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రవక్త అయిన ద్వారా చూడండి యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అంటే జ్ఞానం గలవాణ్ణి ఏమంటారు జ్ఞాని అంటారు అజ్ఞానంలో ఉన్నవాణ్ణి అజ్ఞాని అంటారు కాబట్టి జ్ఞాని ఎప్పుడు గర్విస్తాడు తన యొక్క జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అంటే సూర్యుడు అంటే పరాక్రమం కలిగిన వాడు అన్నట్టు అన్నిట్లో విజయం పొందినవాడు అది ఏదైనా కానీ ప్రతి విషయంలో అభివృద్ధి పొందినవాడు అన్ని అన్నిటి మీద విజయం సాధించిన వాడినే సూర్యుడు అంటాం కాబట్టి ఈ సూర్యుడు తన యొక్క సౌర్యమును బట్టియు అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు అంటే ధనవంతుడు వాళ్ళు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు ఎందుకు తన ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు ఈ రీతిగా సెలవిచ్చి ఆ రోజు మాట్లాడిండు ఈ రోజు మనతో ఎందుకు మాట్లాడుతుండే నువ్వు జ్ఞానం కలిగిన ను నువ్వు శౌర్యము కలిగిన వాడివైనా నువ్వు ఐశ్వర్యవంతుడివైనా నువ్వేమై ఉండద్దంట వాటి బట్టి వీటిని బట్టి జ్ఞానమును బట్టి నీ యొక్క శౌర్యమును బట్టి నీ యొక్క ఐశ్వర్యమును బట్టి నువ్వేం చేయకూడదంట అతిశయించకూడదు ఇరిమి అగ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా కొరంది పత్రికలు కూడా అంటాడు చూడండి ఎందుకు ఈ మాట చెప్తుందంటే అతిశయించే వాళ్ళు వేటిని బట్టి అతిశయించాలంట భూమి మీద కృప చూపచ్చు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు అన్నట్టు సమస్తము ఆయన మూలంగా కలిగింది ఆయన లేకుండా ఏదీ కలగలేదు కదా ఎందుకంటే సృష్టికర్త దేవుడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు ఏం చేస్తుండంట ఈ భూమి మీద ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఈ భూలోకంలోనే ఉన్నాం కదా కాబట్టి భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆయన నీతి కలిగిన దేవుడు న్యాయం కలిగిన దేవుడు కాబట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అంటే ఆయనని మనం ఏం చేయాలంట ఈ భూమి మీద కృప చూపించండి ఇప్పుడు నేను జ్ఞానం కలిగిన వాణ్ణి జ్ఞాని అనుకోండి నేను శౌర్యం కలిగిన వాన్ని సూర్యుడిని అనుకోండి ఐశ్వర్యవంతుణ్ణి అనుకోండి ఇది ఎలా నాకు సాధ్యమైంది నా వల్ల సాధ్యమైందా కదా భూమి మీద కృప చూపుచున్నాడు కాబట్టి ఈ లోకంలో నేను ఉన్నా నా పట్ల ఆయన కృప వల్లే ఈరోజు నేను జ్ఞానం కలిగిన వాడినైనా ఈరోజు నేను శౌర్యం కలిగిన వాడిని అయినా ఏ పని చేసినా ఏది చేసినా నాకు విజయమే కేవలం ఏసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఈరోజు నేను జ్ఞానం కలిగిన వాడిని అంటే ఈ వాక్యాల్లో ఎన్ని అర్థాలు సత్యాలు మర్మాలు ఏవైనా తెలుసుకున్నాను అంతగా దేవునిలో జ్ఞానం కలిగిన వాడిని అయినానంటే అది ఎవరి కృప ఏసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఈరోజు నేను ఐశ్వర్యవంతుణ్ణి అయినాను అంటే అది ఎవరు ఆయన నా పట్ల కృప చూపించిండు కాబట్టే ఈరోజు నేను కలిగి ఉన్నది ఏదైనా అది యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప అనుకున్నప్పుడు నువ్వు అతిశయించొద్దు కదా ఈరోజు మనుషులు గర్వించొద్దు కదా అలా అతిశయిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన మహిమను దొంగిలించిన వాడు అవుతావన్నట్టు అంటే అంటే విన్నుపోటు పడవడం అన్నట్టు దేవుణ్ణి చూడండి ఈ రీతిగా అతిశయించి వాళ్ళ పేరు ప్రఖ్యాతల కొరకు ప్రయాస వాళ్ళు ఆ రీతిగా మనుషులు ఎదుట గొప్పగా అనిపించుకునే వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు చేసేది ఏందో ఏసు క్రీస్తు ప్రభు యొక్క మహిమను దొంగిలిస్తున్నారు అప్పుడు వీళ్ళ పట్ల దేవునికి ఇష్టం ఎలా ఉంటది మలాఖీ గ్రంథంలో నా మహిమను మీరు తీసుకెళ్తున్నారు అన్నాడు కదా దేవుడు చూడండి ఈరోజు మనం ఏమయ్యున్నా ఏం జరిగినా మన ద్వారా ఏది జరిగినా అది కేవలం ఏసుక్రీస్తు ప్రభు యొక్క కృప మన పట్ల ఉంది కాబట్టి అది జరిగించిన వాడు దేవుడు బట్టి ఆయన గొప్పవాడు మనం కానే కాదు కాబట్టి దేవుడు ఏమంటే యోహోవాను నేనే అని గ్రహించి అంటే గ్రహించుకోమంట నన్ను పరిశీలనగా తెలుసుకుంట బట్టియే అతిశయింపవలను అంటే దేవుణ్ణి నువ్వేం చేయాలంట పరిశీలన చేసి తెలుసుకోవాలంట అలా పరిశీలనగా తీసుకోవాలంటే మనం ఎంత సమయాన్ని దేవుని పట్ల పెట్టి సద్వినియోగం చేసుకోతేనే కదా ఏదో ఉట్టిగా కూర్చొని పోతేనో కాదు కదా లేదా ఎవరో నాలుగు మాటలు చెప్తే విని అంతటితో అయిపోయింది అంటే కాదు కదా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళ జీవితంలో యేసుప్రభుని పరిశీలనగా తెలుసుకొని చెప్పిండ్రు విన్నావు నీ జీవితంలో నీ విధానం నీ క్రియ ఏది మనం ఏం చేస్తున్నాం మనం ఏ రోజన్నా దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకునేలాగా ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆయనని వెతికే వారి లాగా ఉన్నామా యశే గ్రంథంలో కదా యహోవా దొరుకుకాల సమయం అందు ఆయనని వెతుకుడి తర్వాత కాబట్టి మనం ఆయన ఏం చేయాలంట పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టే అతిశయింపవలను అట్టి వాటిలో ఎట్టి వాటిలో భూమి మీద కృప చూపుచు నేనే నీతి న్యాయములు జరిగించున్న దేవుణ్ణని మీరు నన్ను గ్రహించి చూడండి నన్ను పరిశీలనగా తెలుసుకున్న దాన్ని మీరు అతిశయించండి మీరు ఎప్పుడైతే అట్లా అతిశయిస్తారో అంతే తప్ప నా జ్ఞానాన్ని బట్టి నా శౌర్యమును బట్టి లేదా నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి నేను అతిశయిస్తే దేవుడికి ఇష్టం లేదు ఆనందించడు నీ పట్ల సంతోషపడడు ఆయన మహిమ పరచబడడు ఎందుకంటే ఆయన మహిమను నువ్వు దొంగిలిస్తున్నావు ఎందుకంటే ఆయన కృప ద్వారానే ఇవన్నీ నువ్వు అయినావు కాబట్టి నేనేమై ఉన్నానో నీ దయ అని పాడతారు పాట ఆయన దయ వల్ల నీ గురించి మన గురించి లోకంలో ఉన్న వాళ్ళు గొప్పగా మనం చెప్పుకుంటే ఏమన్నా అర్థం ఉందా అందులో ఏమాత్రమో అర్థం లేదన్నట్టు కాబట్టి దయ వల్ల పొందినప్పుడు అది అనుగ్రహించిన వాడు మహిమ పరచబడాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు తండ్రియే మహిమ పరచబడాలని చెప్తున్నా అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా అంటే దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకుని నువ్వు ఉంటే దేవుడు నీ పట్ల ఆనందిస్తాడంట అంతగా దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలంటే నువ్వు ఎంతగా ఆయనని వెతకాల ఈరోజు లోకంలో అన్ని వెతుకుతాం కదా ప్రతిదీ తెలుసుకుంటాం కదా ఒక పెళ్లి చేయాలంటే ఎన్ని ఆలోచన చేస్తాం చూడండి ఒక ఉద్యోగంలో పోవాలంటే ఎన్ని ఆలోచిస్తాం ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ ఎన్ని వెతుకుతాం ఒక ఇంటికి రెంటుకు పోవాలంటే ఎంత వెతుకుతాం అంటే ఈ లోక సంబంధమైన వాటిల్లో ఎంత జాగ్రత్తగా డబ్బులు సేవ్ చేసుకునే విషయంలో కానీ అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్త భయము భక్తి ఎంత కేర్ఫుల్నెస్ అలాంటిది దేవుని పట్ల మనం ఉండగలుగుతున్నామా అట్లా దేవుని పట్ల వెతకగలుగుతున్నాము ఆ రీతిగా వాటి పట్ల మనం పెట్టే సమయాన్ని సమయాన్ని దేవుని పట్ల మనం పెట్టగలిగేలాగా ఉన్నాము అప్పుడు లేనప్పుడు మనము ఎట్లా దేవుడు మన పట్ల ఆనందిస్తాడు చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరైనా కానీ ఆ రీతిగా లేనివాడు ఎవడైనా కానీ అందులో చిన్నవాడేంది పెద్దవాడేంది గొప్పవాడేంది ధనికుడేంది దరిద్రుడేంది అందరూ ఒకటే కదా కాబట్టి భేదం లేదు అందరూ పాపం చేసిన వారు అందరూ అలా ఉండొద్దు కదా ఉన్నవాడు పట్ల దేవుడు ఆనందిస్తాడు ఈరోజు నా పట్ల మీ పట్ల ఈరోజు లోకంలో దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళ పట్ల అటు రీతిగా దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు అనేది ఒకడు తీర్పు తీర్చడం కాదు మనకు మనమే జడ్జిమెంట్ చేసుకోవాల మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల మనల్ని మనమే పరిశీలించుకోవాలా ఈరోజు అలాంటి ఆసక్తి అలాంటి శ్రద్ధ నేను ఉన్నానా అట్లా నిజంగా దేవుని పట్ల ఆయనని పరిశీలనగా తెలుసుకునే దాని పట్ల నేను ఉన్నానా అన్నది గ్రహించుకోవాలన్నట్టు కాబట్టి సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచనంలో గర్వ హృదయులందరూ యహోవాకు కాబట్టి గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నట్టు వీళ్ళందరూ ఎవరు గర్వ గర్వం మాట్లాడితే గర్వం ఉంటుంది తగ్గింపు గుణం ఉండదు మాట్లాడితే చూడండి ఈరోజు నేటి సేవకుల్లో ఉన్న అతి ప్రాముఖ్యమైన ఈ గుణమే గర్వం ఉంటది చూడండి ఏసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్న దేవుడు కదా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు అలుపులు విద్య పామరులు ఆ యొక్క ఆ పన్నెండు మంది శిష్యులు పాదాలు దేవుడిగా అడిగిండంటే ఈరోజు అలాంటి తగ్గింపు జీవితం మనుషులకు ఉందా సేవకులకి చెప్పండి ఈరోజు సేవకులు ఆ రీతిగా తగ్గించుకోగలుగుతున్నారా ఈరోజు మనుషులు అరీతిగా తగ్గించుకునే స్వభావం అలా ఆయన పాదాల గడిగి ఆయన చెప్పిండేంది నన్ను వెంబడించేవాడు ఇలా ఉండాలన్నాడు అంటే ఆయన అంత సాత్వికుడు దీన కలిగిన దేవుడై ఉన్నప్పుడు ప్రతిదినము మనందరము మన శిలువ ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయనని వెంబడిస్తున్నప్పుడు ఆయనలాగా మాదిరిగా పోలి అడుగుజాడల్లో ఆయన పట్ల ఉన్నప్పుడు ఆయనలో ఉన్న గుణగాణాలు మనలో కనిపించినప్పుడే కదా నువ్వు నిజమైన భయము భక్తి దేవుని పట్ల ప్రేమించిన వాడివి కాబట్టి గర్వ హృదయులందరూ ఎవరైనా గాని నువ్వు ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంతమందిని పిలిపించుకొని ప్రార్థనలు పెట్టుకున్నా ఈ రీతిగా నీ హృదయం గర్వించిందైతే నీ నోటికి అదుపు అడ్డు లేకుండా నువ్వు మాట్లాడేవాడివైతే నీ కోపాన్ని బుద్ధిహీనుడు తన కోపాన్ని వ్యక్తపరుస్తుడం చూడండి అలాంటి గుణం కలిగిన నీ పట్ల నువ్వు చేసే ఏటి వల్ల దేవుడు ఇష్టపడాడు ఉన్న వాస్తవం అదే కదా కాబట్టి గర్వహృదయులందరూ యహోవాకు ఏహిలు నిచ్చయముగా వారు శిక్ష నొందుదురు ఇందుకు గర్విష్ఠులందరినీ దేవుడు ఏం చేస్తాడు ఆయన అనగదొక్కుతాడు మనము అనగదొక్కబడుతున్నప్పుడు ఎట్లా పైకి ఎదగలం ఎట్లా ఆయనలో పలించగలం కాబట్టి ఈరోజు నీ స్థితి గర్వంగా ఉందా ఈరోజు నీ హృదయంలో గర్వం ఉందా నీలో అతిశయం నీ నోటి మాటల్లో గర్వపు మాటలు మాట్లాడుతున్నావా ఈ రోజు నిన్ను నువ్వు పరిశీలించుకోవాలా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా ఆ రీతిగా నీ జీవితం ఉంటే అతిక్రమములు ఒప్పుకొని వాడు అప్పుడు దేవుని కనికరము కృప నీకు దొరుకుతుంది కాబట్టి ఈరోజు ఆ రీతిగా ఉన్నవాడివైతే నీ అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఇది నీకు ఎంతో మేలు క్షేమం కాబట్టి చూడండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో నువ్వు రక్షించదవు గర్విష్ఠులకు విరోధి వై వారిని అణచివేసేదవు అంటే నీలో గర్వం ఉండి అహంకారం ఉండి దుర్మార్గత ఉండి కుటిలమైన మాటలు మాట్లేవాడేవైతే నీకు విరోధి ఎవడో కాదు దేవుడే అదే ఆ దేవుడే నిన్నేం చేస్తాడంట అణచివేస్తాడంట కాబట్టి మనం గ్రహించుకోవాల కాబట్టి దేవుడు అణచివేస్తే మనం ఎట్లా పైకి ఎదగలం ఎందుకంటే యశుప్రభుని నమ్మిన వాళ్ళు కానీ వెంబడించే వాళ్ళ గాని వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది సేవకుల్లో ఈ గుణం ఉంది ఆ జీరో పాయింట్ ఎక్కడో రేరుగా వందలో ఒకడో వెయ్యిలో ఒకడో లక్షలో ఒకడో ఉన్నవాడే ఉన్నాడు ఎవరు పైకి భక్తిగా ఉండొచ్చు తగ్గించుకొని ఉండొచ్చు మనముందు మంచిగా మాట్లాడే వాళ్ళైనా వాళ్ళ హృదయ స్థితి ఖచ్చితంగా గర్వ హృదయమే ఎందుకంటే గర్విస్తారు తగ్గించుకునే స్వభావం ఉండదన్నట్టు ఏటి విషయాల్లో తగ్గించుకోరు నేటి సేవకులు మరి ప్రాముఖ్యంగా నేటి క్రైస్తవులు ఎందుకంటే సాధువులాగా జీవించరు సాధువులాగా జీవించిన వాళ్ళు జీవిస్తారు అపోస్తులు అట్లానే జీవించినారు కదా కాబట్టి చూడండి ఏసే గ్రంథము రెండో అధ్యాయము పదకొండో వచనంలో నరుల అహంకార దృష్టి తగ్గింపబడును నరులంటే ఎవరు మనమే కదా కాబట్టి గర్విస్తున్న వాళ్ళందరూ చూడండి అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అనగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అంటే దేవునికి రావాల్సిన మహిమను వీరీతిగా వీళ్ళే గొప్పవాళ్ళన్నట్టు వీళ్ళ ద్వారానే జరిగినట్టు వీళ్ళే సమస్తము చేసినట్టు ఇందులో ఎంత మాత్రము ఆయన కృప లేకుండా పరిశుద్ధాత్మని సహాయం లేకుండా సహకారం లేకుండా ఆ సంఘము ఎన్ని దినాల్లో స్థాపించబడిందైనా ఎన్ని దినాల్లో ఉన్నా ఎంతమంది వస్తున్నా ఎంత బాగా జరుగుతున్నా కానీ అన్ని నేనే నేనే అని ఎక్కువగా వాళ్ళ పేరును ప్రఖ్యాతిని బట్టి చూపించుకునే వాళ్ళందరూ చూడండి అనగద్రొక్కబడతారు ఆ దినమున యహోవ మాత్రమే ఘనత వహించును ఎందుకంటే ఆయన ద్వారా జరిగినప్పుడు వాస్తవం కదా అబద్ధం ఎంత మట్టుకుంటది కాబట్టి నిజస్వరూపం యేసు ప్రభు కాబట్టి ఆయన ఒక్కడే మహిమ చూడండి ఘనత వహించును ఏసే గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనంలో అహంకారాతిశయం గల ప్రతిదానికిని ఔన్నత్యము గల విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి నియమించుచున్నాడు అవి అనగద్రొక్కబడును కాబట్టి ఈరోజు నాకు డబ్బు ఉందను ఈరోజు నాకు ధనం ఉందను ఈరోజు నాకు పేరు ప్రఖ్యాతలు బాగున్నాయను నాకు కలిగి ఉన్న దాన్ని బట్టి నేను అతిశయిస్తే కలిగి ఉన్న వాటిని బట్టి నేను అహంకారంతో మాట్లాడితే అరీతిగా నేను నడుచుకుంటే ఒక దినం నీకు అట్లా దేవుడు ఏం చేసిండంట పెట్టున్నాడంట ఆ దినం ఖచ్చితంగా నువ్వు శిక్షణ కాబట్టి ఆ దినం ఏ దినమో రాకమునుపు ఈరోజు నీ జీవితాన్ని మార్చుకొని నిన్ను నువ్వు పరిశీలించుకొని నీ గర్వాన్ని నువ్వు తీసివేసి నీ అహంకారాన్ని తగ్గించుకొని ఇక మీదట నీ నోటిలో నుంచి కుటిలమైన మాటలు రాకుండా నీ అతిక్రమములు యసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుంటే నేడే నీకేమొస్తుంది నీకు పాప క్షమాపణ వస్తుంది కాబట్టి ఆ దినమున నువ్వేం చేస్తావంటే తప్పించుకుంటావన్నట్టు ఆ దినం నీకు శిక్ష ఉండదన్నట్టు కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము ఎంత మట్టుకు మనం ఉన్నామన్నది మనం మనం పరిశీలించుకోవాలా మనల్ని మనం పరీక్షించుకోవాలా అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడికి చెడుతనం చోటు లేదన్నప్పుడు మనలో కూడా చెడుతనం ఉండద్దు అది అసహించుకున్నవాడే దేవుని ఎందు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందు భయము భక్తి కలిగిన కాబట్టి ఏది జరిగినా ఆయన ద్వారానే జరిగింది అని పరిశీలన చేసి ఆయనను విచారించి తెలుసుకొని అతిశయించేవాడు అట్టివాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఆనందిస్తాడు అట్లా లేకుండా తన జ్ఞానాన్ని బట్టో తన ఐశ్వర్యంను బట్టో తన సూర్యమును బట్టో లేదా తనకున్న కలిగి వాటిని బట్టి ఎట్లా పడితే అట్లా విచ్చల విడిగా అదుపు అడ్డు లేకుండా మాట్లాడే వాళ్ళందరికీ ఒక దినం ఉంది ఆ దినము ఖచ్చితంగా వీరు శిక్ష పొందుతారు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచనంలో విరిగిన హృదయము గలవారికి ఇప్పుడు దాకా దేవుడు మనం భయము భక్తి కలిగి ఉంటే మనం దేవుడు చెప్పిండు చెడుతనాన్ని అసహించుకోమన్నాడు నీళ్ళు ఎలాంటి గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు ఉండొద్దు అవి ఉంటే ఏమవుతుంది అన్నది మనం చూసినాము ఇప్పుడు మనం ఎలా ఉండాలంట దేవునికి ఇష్టంగా ఉండాలంటే విరిగిన హృదయము గలవారికి కాబట్టి మనందరి అలాంటి వారికి దేవుడు ఎలా ఉంటాడంట యహోవ ఆసన్నుడు కాబట్టి మనం ఎలా ఉండాలంట విరిగిన హృదయము గలవారిగా ఉండాల హృదయంలో నుండి వచ్చేదే నోట్ల నుంచి నోట్ల నుండి వచ్చే ప్రతి మాట హృదయంలో నుంచి వచ్చేదంట ఇప్పుడు గరివిచ్చిన అహంకారం చూపించిన కుటిలమైన మాటలు మాట్లాడినా ఏం చేసినా అది ఎక్కడి నుంచి వస్తుందంట హృదయంలో నిండి వస్తుందంట ఇప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంట విరిగిన హృదయం కలిగి ఉండాలంట చూడండి అలా నువ్వు విరిగిన హృదయం గల వారికి యహోవ ఆసన్నుడు అంటే అతి సమీపంగా దేవుణ్ణి కొంటాడు ఏం కావాల మనుషులకి ఇంతకన్నా ధన్యత అంటే ఇజికియా కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే ఆ ప్రవక్త ఆ యొక్క నడిమిశాలలో వెళ్ళక మునిపే మరలా యహోవ వాక్ అతనికి ప్రత్యక్షం అవ్వడము వెంటనే అతను ఇజిక్యా దగ్గరికి వెళ్ళడము చూడండి ఆ అంజురపు ముద్ద తెచ్చి ఆ కురిపి మీద వేయడము అప్పుడు ఇజికియా బాగుపడడం చూసినాం అంటే ఇజిక్యా ఏం చేసిండు దేవుని సన్నిధిలో విరిగిన హృదయం కలిగి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే దేవుడు అతనికి ఆశన్యుడయ్యిండా లేదా అంత సమీపంగా ఉన్నాడు కాబట్టి అంత క్విక్ సమాధానం ఇచ్చిండా లేదా అదే మనం చూస్తే అన్న తనకు బిడ్డలు లేకపోవడం వల్ల ఆమె యహోవ మందిరానికి వచ్చి ఆమె ఆత్మను దేవుని మీద కుమ్మరించి మనో దుఃఖముతో కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే వెంటనే దేవుడు ఆమకు అయ్యిండా లేదా చూడండి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు కదా ప్రతి ఒక్కరు అలానే వచ్చినారు కదా ప్రతి ఒక్కరికి దేవుడు ఆసన్నుడైనప్పుడు ఈరోజు మన జీవితంలో మన పట్ల ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం వాటికి ప్రతిఫలన రాలేదంటే వాటికి జవాబు రాలేదంటే కారణం ఏమై ఉంటుంది ఈ రోజన్నా ఆలోచించినమ్మా ఎందుకంటే గర్వం భార్య భర్తతో సమాధాన పడాలంటే సమాధాన పడకుండా గర్విస్తే అహం తెచ్చుకుంటే యుగో తెచ్చుకుంటే తగ్గించుకోకపోతే దేవుడు నీ పట్ల కార్యం ఎట్లా చేస్తాడు నువ్వు ఎంత క్రైస్తవరాలవైనా క్రైస్తవుడు అయినా ఎంత నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాడువైనా ఎంత ప్రార్థనలు ఎన్ని జరిగినా ఏం జరిగినా కార్యం ఎలా జరుగుతుంది ఏ విషయంలోనైనా కానీ ప్రతి విషయంలో ఎట్లా కార్యం జరుగుతది మొదట మనం గ్రహించుకోవాలా ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి అడగాల నీ తప్పులు నీ బలహీనతలు ఒప్పుకోవాల ఆయన నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు తగ్గించుకొని వాక్యానికి విధేయత చూపించి ఒక అడుగు వేస్తావో ఇంకొక అడుగు దేవుడేసి నీ పట్ల కార్యం జరిగిస్తుడు అంతే ప్రార్థనలు పెట్టించుకుంటేనో బలలు విరుచుకుంటేనో అది ఎంతవరకు కరెక్ట్ ఒక టైం వరకు దేవుడు ఉన్న పరిస్థితిని బట్టి చేస్తాడు ఒక టైంలో చేయడు కదా ఒక టైంలో నువ్వు ఆయన పట్ల తెలుసుకోవడానికి ప్రార్థించినందుకు దేవుడు కార్యం చేసి ఉండి నువ్వు గ్రహించుకొని ఈ దేవుడు నమ్మదగిన దేవుడు నిజమైన దేవుడు ఈ దేవుడు ద్వారా కార్యాలు జరుగుతాయి అని అనుకొని ఒక టైం వరకు చేస్తాడు అలా తెలుసుకొని నువ్వు అదే రీతిగా మారకుండా సంవత్సరాలు నెలల తరబడి ఉంటే కార్యం ఎట్లా జరుగుతుంది తెలుసుకున్నాక ఆ రీతిగా మారకుండా అదే రీతిగా ఉండి మళ్ళా ప్రార్థనలు చేస్తే కార్యం ఎట్లా చేస్తాడు అంటే జ్ఞానం మనకు లేదా దేవునికి లేదా చూడండి ఆ రీతిగా ఉండొద్దు కదా కాబట్టి చెబుతున్నాడు నువ్వు ఎలా ఉండాలా విరిగిన హృదయం గలవారివైతే యుహోవా ఆసన్నుడు అతి సమీపంగా నువ్వు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఈ రీతిగా ఉన్నవాడివైతే నువ్వు గాఢాంధకారలోయలో ఉన్నా ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు దేవుడు సమీపంగా ఉంటాడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును కాబట్టి ఇజికి అట్లానే ప్రార్థించిండు కదా కన్నీళ్లు విడిచి అన్నాలనే ప్రార్థించింది కదా ఎంతో మంది దేవుని భక్తులు కదా ప్రతి ఒక్కరూ అట్లానే జీవించినారు కదా వాళ్ళందరినీ దేవుడు రక్షించలేదు ఆ సింహాల బోనుల నుండి రక్షించలేదా చూడు ఎంతమంది పట్ల దేవుడు చేసినప్పుడు ఈరోజు మన పట్ల ఎందుకు చేయలేకపోతుందంటే వాళ్ళలాంటి జీవితం ఈరోజు మనం ఏమై ఉన్నామంటే కలిగిలేము అదే కారణం వాళ్ళు దేవుని పట్ల ఉన్న భయము భక్తి వాళ్ళు దేవుని నమ్మడము ఆధారపడము ఆశ్రయం చేసుకోవడం వాళ్ళు దేవునికి తగినట్టుగా జీవించడం ఆ రీతిగా ఆయన కొరకు సంపూర్ణంగా లోబడడం అరీతిగా ఆయన విధానం ప్రకారంగా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ప్రతి విషయంలో రక్షించుకుంటూ కాపాడుకుంటూ తన నామాన్ని తాను మహిమపరుచుకుంటూ ఉన్నాడు వీళ్ళు దేవుని మహిమపరిచే వారిగా ఉన్నాడు అలా ఇష్టంగా జీవించినారు ఈ రోజు మనం ఉన్నామా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి చూడండి సామెతలు గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవయో వచనంలో దానికి ముందు చూడండి సామెతలు గ్రంథము మూడో అధ్యాయము ముప్పై రెండో వచనంలో కుటిల అసహ్యుడు అంటే వక్ర గలవాడు ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా వీళ్ళలో చలనం ఉండదు అంటే ప్రకటన గ్రంథంలో నువ్వు జీవించుచున్నావా కానీ నువ్వు మృతుడువ అంటే ఎందుకన్నాడు ఆ మాట అంటే చలనం ఉండదు మారరు మార్పు చెందరు అంతగా హృదయాలు కఠినపరుచుకుంటారు దేవుడు ఎంత ప్రాయాసపడి వాళ్ళతో మాట్లాడినా ఆ మాట్లాడే వాళ్ళని వాటినైనా పక్కన పెడతారే తప్ప వీళ్ళు చెలించి స్పందించి మార్పు చెందరన్నట్టు అలా వంకర ఆలోచనలతో వంకర తలంపులతో వంకర ఉద్దేశాలతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంట దేవునికి అసహ్యులాగా ఉంటారంట యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును కాబట్టి యథార్థవంతులు ఎలా ఉంటారు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఇవి రెండు కాకుండా ఏది వచ్చినా కానీ దుష్టు నుంచి వచ్చింది అన్నాడు కాబట్టి మనం యథార్థంగా ఉండాల దాని కష్టం రాని నష్టం రాని బాధ కలగని శ్రమగలగని అవమానాలు కలగని ఏవైనా కలగని కానీ మనమైతే జీవించాలి కదా యథార్థతోనే దేవుణ్ణి ఆరాధించాలి కదా అందుకే కదా సమరయ్య స్త్రీతో అమ్మా ఒక కాలం వస్తుంది ఆ కాలం ఇప్పుడే వచ్చింది అప్పుడు మీరు ఎరుశూలంలో ఉండి తండ్రిని ఆరాధించరు యథార్థతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధిస్తారు మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు నేను తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నా అంటే ఈరోజు నిజంగా తెలిసిన బడివైతే నీలో యథార్థత కనిపించాలి కదా ఈరోజు మన జీవితాల్లో యథార్థత కనిపిస్తుందా మన హృదయాల్లో మన హృదయం యథార్థత కలిగి ఉందా మన ప్రవర్తన యథార్థ కలిగి ఉందా మన జీవితం యథార్థత కలిగి ఉందా మన సాక్ష్యం మన ప్రవర్తనే కాని ప్రతిది చూడు అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడంట తన అన్నదమ్ములు యథార్థత లేరు ఏషోబు యథార్థతగా ఉన్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు ఆ దేశం కానీ దేశంలో అమ్మేసిన దాన్యాలు ఈ యొక్క బబులో ఉన్న వీళ్ళెవరు వాళ్ళ స్వదేశంలో ఉన్నవాళ్ళు కాదు కదా వేరే దేశాల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళని దేవుడు ఎలా పెట్టేండు వాళ్ళ యథార్థతను బట్టి తలగా పెట్టండి గాని తోకలాగా పెట్టలేదు కదా ఈరోజు మన జీవితంలో ఎక్కడుంది యథార్థత ఎలాంటి యథార్థమైన హృదయం ఉంది మన పట్ల మాట్లాడి నవ్వుతారా కానీ హృదయాల్లో కఠినం హృదయాల్లో ద్వేషం వాటిని పూర్తిగా క్షమించలేని హృదయాలు ఇలా ఉండి ముసుగు ధరించుకొని యేసుప్రభుని వెంబడిస్తే ఇప్పటి మీదటన్నా నీ పైన ఉన్న ముసుగు తీసుకుంటే నీ కళ్ళకి వాస్తవం కనపడుతుంది అంటే ఈ వాక్యాలు కనిపిస్తే ఎప్పుడన్నా నువ్వు స్పందిస్తే నీలో చలనం వస్తే నువ్వు పాపివి అని గ్రహిస్తే అప్పుడు ను జ్ఞానంతో నడుచుకుంటా లేకపోతే నీ జీవిత కాలం అజ్ఞానంలోనే ఉంటావు చూడండి అలాంటి జీవితం మనం కలిగి ఉండకూడదు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు ఎవరికి ఆసనుడు ఉంటాడు విరిగిన హృదయం కలిగిన వారికి విరిగిన మనస్సు కలిగిన వారికి ఇక్కడ యథార్థంగా ఉండేవారికి దేవుడు ఇలాంటి వాళ్ళు దేవునికి ఇష్టులుగా ఉండగలుగుతారు చూడండి సామెతలు గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచనంలో అబద్ధమాడు అంటే యథార్థత లేని వాళ్ళు ఏం చేస్తారు అబద్ధాలు ఆడతారు అబద్ధానికి జనకుడు అపవాది ఇప్పుడు మనం అబద్ధము ఆడుతున్నామంటే అబద్ధం ఆడే హేయములు చూడండి సత్యవర్తనలు ఆయనకి ఇష్టలు సత్యమే మాట్లాడతారు అబద్ధం ఉండదు అది చెప్పే మాటల్లో కావచ్చు చేసే పరిచర్యలో కావచ్చు ఏ విషయంలో అయినా వాళ్ళలో నిజమే అంటే సత్యమే అంటే యేసుప్రభుకి వీళ్ళు ఇష్లుగా ఉంటారు కాబట్టి అబద్ధమాడు పెదవులు కాబట్టి ఈ అబద్ధమాడే పెదవాల్లో ఏదైనా కానీ అది అబద్ధం ప్రకటించే బోధైనా అబద్ధంగా మాట్లాడే మాటలైనా అవి ఏవైనా కానీ దేవుడు అసహించుకుంటాడు నువ్వు ఆయన దృష్టికి ఒక నీచుడు కనిపిస్తావు ఆయన నిన్ను చూసి అసహించుకున్నవాడే కదా చూడండి కాబట్టి మనం గ్రహించుకోవాలా ఈరోజు మనం అబద్ధం ఆడుతున్నామా లేదా మనం సత్యమే మాట్లాడుతున్నామా ఇప్పుడు యశు ప్రభు శిలువ నువ్వు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సత్యమే మాట్లాడినప్పుడు మనలో అబద్ధాలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా అబద్ధాలు ఆడగలుగుతున్నా అంటే ఒక వాక్యం ఉంటది కదా ఒక పూటి కూటి కోసము ఏషావు గాని తన చూడండి విధానాన్ని పోగొట్టుకొని భ్రష్టుడైనట్టు చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడి మనం ఎలా అయిపోతున్నాం ఏషావులాగా తయారు అంటే మన జ్యేష్టపు హక్కునంటే యశు ప్రభు నీ పట్ల కలిగిన రక్షణను పోగొట్టుకునే ఒక నీచమైన దీనమైన స్థితికి ఈరోజు మనుషులు దిగజారిపోతున్నారు చిన్న చిన్న వాటికి ఇక ఎప్పుడు వీళ్ళు వాళ్ళ విధానాలు మార్చుకుంటారు ఇక ఎప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తారు ఇక ఎప్పుడు వీళ్ళు దేవునికి ఇష్టలుగా తగినట్టుగా జీవిస్తారు కాబట్టి అబద్ధమాడే పెదవులు కాబట్టి వాళ్ళు ఎవరైనా దేవునికి హేయములు సత్యవర్తనలు యశుప్రభుకి ఇష్టము చూడండి కీర్తనలు గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచనము అబద్ధమాడు నీవు నశింపజేయుదువు చూడండి కాబట్టి కపటము చూపి నరహత్య జరిగించు వారు యుహోవాకు అంటే అబద్ధం అంటే ఇప్పుడు నేను ఒక బ్రదర్ నాకు ఫ్రెండ్ అనుకో ఆ బ్రదరు నా పట్ల చెడుతనం కలిగి నా పట్ల కోపం ఉంది ద్వేషం ఉంది కానీ ఈ బ్రదర్ ఏం చేస్తుండో నేను ఎప్పుడైతే ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తాను అప్పుడు మంచిగానే నవ్వుతున్నాడు మాట్లాడుతుండే గాని అంటే ఏం చూపిస్తుండడు నవ్వుతూ మాట్లాడుతూ నా పట్ల మంచివాడిగానే ఉన్నట్టు తన యొక్క విధానాన్ని వ్యక్తపరుస్తుండే కానీ తనలో ఏముందంట కపటం ఎక్కడుంది లోపల ఏముంది నా పట్ల అసూయ ఈర్ష కుళ్ళు కుట్ర ద్వేషము వీళ్ళెవరు కపటము చూపి నరహంతులు ఇప్పుడు ద్వేషము కోపము అసూయ కలిగినోడు తన సహోదరుని ద్వేషించివాడు నరహంత కూడా అని బైబుల్ చెప్తున్నప్పుడు ఇప్పుడు నువ్వేమో మంచిగా మాట్లాడుతున్నావు మంచిగానే ఉన్నావు కానీ వాడి పట్ల నీ హృదయంలో ఏముంది అసూయ ఉంది కోపం ద్వేషం అప్పుడు నువ్వేం చేసినట్టు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట దేవునికి అసహ్యులంట చూడండి ఎప్పుడు మన పట్ల దేవుడు సంతోషిస్తాడు అంటే సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం పదహారు వచనంలో నీ పెదవులు ఇంతాక అబద్ధమాడు పెదవులని చూసిన ఇప్పుడు నీ పెదవులు అంటే నేనైనా మీరైనా ఎవరైనా యశు ప్రభుని వెమడించే వాళ్ళు ఎవరైనా రక్షింపబడిన ఎవరైనా ఆయనని నమ్ముకొని జీవించే ఎవరైనా వాళ్ళు అపోస్తులైనా ప్రవక్తలైనా ఉపచారకులైనా ప్రవక్తలైనా కాపరులైనా సువార్థికులైనా ఎవరైనా కానీ నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని ఎవరు వింటారంట మనం మాట్లాడే ప్రతి మాటలు మనం అబద్ధాలు ఆడితే ఎవరు చూడట్లేదు కదా ఎవరు తెలియదు కదా నాలో ఏముంది కానీ నీ హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు దేవుడు తెలియదా ఆయన కన్నులకి సమస్తము తేటగా కనబడుతున్నప్పుడు నువ్వు చేసే క్రియలు తెలియవా నువ్వు నడుచుకునే నడవడికి తెలియదా ప్రవర్తన తెలియదా నీ ఆలోచన స్థితి తెలియదా నీ హృదయ స్థితి తెలియదా నీ నడవడిక ఏంది నీ ప్రవర్తన ఏంది నువ్వు ఎట్లా ఉన్నావు ఇరవై నాలుగు గంటలు ప్రతిదినం దేవుడు చూచేవాడు కాదా నువ్వు ఆయనని తెలుసుకోలేకపోతున్నావేమో పరిశీలించి పరీక్షించి ఆయన నిన్ను మాత్రం కరెక్ట్ గా చేస్తుండ కదా చూడండి కాబట్టి నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును ఎవరి అంతరంద్రియములు యేసు క్రీస్తు ప్రభు యొక్క అంతరింద్రియములు ఆనందిస్తాయంట చూడండి మనము యథార్థంగా మాట్లాడాలా యథార్థంగానే వాక్యం చెప్పాలా యథార్థంగానే దేవుని పట్ల జీవించాల కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఒకటే ఆయన తోడుగా ఉంటాడు ఆయన మనల్ని రక్షిస్తాడు ధాన్యాలు యథార్థంగానే ఉన్నాడు కదా చూడండి అలాగే శద్రకు మెస్సెకు అభ్యర్థ కూడా యథార్థంగానే కానీ వాళ్ళ ఇద్దరి పట్ల దుష్టుడు ఏం చేసిండు వాళ్ళని ఇరికి ఇచ్చింది కానీ విడిచిపెట్టలేదు కదా వాళ్ళని రక్షించకుండా ఏం మానలేదు కదా ఆ వాక్యాలను నమ్మి ఆ వాక్యాల ప్రకారంగా జీవించే వారమైతే మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు కదా మనల్ని కూడా రక్షించకుండా ఏం ఉండడం కదా మనం ఎందుకు ఒక పూటి కూటి కోసం ఏసవు మనం ఎందుకు అబద్ధాలు ఆడాలా ప్రతి చిన్న వాటికి ప్రతి చిన్నదానికి ఎందుకు అబద్ధాలు ఆడాల చూడు అట్లా దేవునికి దృష్టికి నువ్వు ఒక నీచుడు లాగనో ఒక అసహ్యుడు లాగను ఒక హేయమైన వాడిలాగా ఎందుకు ఉండాల అలాంటి సాక్ష్యం నీ పట్ల దేవుడికి ఎందుకు ఉండాలా ఈరోజన్నా ఆలోచన చేయగలుగుతున్నారా మనుషులు ఈరోజన్నా ఆ రీతిగా వాళ్ళ జీవితాలను పరిశీలించుకోగలుగుతున్నారా ఇవేమీ లేకపోతే నువ్వు ఎట్లా పరిశుద్ధంగా ఉన్నట్టు చూడు కాబట్టి మనం ఎప్పుడైతే పెదవులు యథార్థమైన మాటలు పలుకుతే అప్పుడు దేవుడిని మన పట్ల ఆయన అంతరింద్రియములు అయినా ఆనందిస్తాడు గ్రంథము పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో భక్తిహీనులకు యహోవా దూరస్తుడు భయము భక్తి ఉంటే చెడుతనం ఉండదు నీలో అహం ఉండదు గర్వం ఉండదు నీలో అబద్ధపు మాటలు ఉండవు గర్వపు హృదయాలు ఉండవు భక్తిహీనులకు ఉంటాయి ఇవి వాళ్ళకి దేవుడు ఎలా ఉన్నాడంట విరిగి హృదయం కలిగిన వారికి యహోవా ఆసన్నుడు అని చూసినాం ఈ భక్తిహీనులకు యహోవా దూరస్తుడు ఇంతాకేమో ఆసన్నుడు ఇప్పుడేమో దూరస్తుడు ఈ రెండిటికి తేడా ఏముంది అంటే విరిగిన హృదయం కలిగిన వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అన్నట్టు వాళ్ళ ఏ కపటం ఉండదు వేషం ఉండదు మోసం ఉండదు అన్యాయం ఉండదు దుర్మార్గం ఉండదు ఈరోజు కూడా మన గ్రూప్లోనే కానీ అనేక చోట్ల కానీ బాగానే ఉన్నట్టుంటారు కానీ ఒకరికి పట్ల తగ్గింపు ఉండదు ఒకరు క్షమించే హృదయాలు ఉండవు చూడు ఒకరిని ఒకరు రాజీ తత్వం ఉండదు ఆ రీతిగా లోపడే తత్వం ఎవ్వరిలో లేదు నేనేం తీర్పు తీరుస్తా ఉన్న వాస్తవమే యథార్థంగా సత్యంగానే మాట్లాడుతున్నా ఎందుకంటే నేను అనేక మందితో కలిసి నడిచినాను కాబట్టి విధానం తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరో అన్నది వాళ్ళకి తెలియదా వాళ్ళు పట్ల ఆ రీతిగా ఉన్నారనేది ఇక మార్చుకోకపోతే ఇక మనం ఆ రీతిగా ఆ విధానాల నుంచి బయటకు రాకపోతే దేవుడు నీ పట్ల ఎప్పుడు ఆనందిస్తాడు ఎప్పుడు నీ పట్ల సంతోషపడతాడు ఎప్పుడు నీ జీవితం ఆయనకి తగినటువంటిది నువ్వు భక్తిహీనులాగా ఉంటే నీకు దూరస్తుడే కదా దేవుడు ప్రభు కన్నులు నీతిమంతులను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది అన్నాడు ఇప్పుడు చూడండి కాబట్టి భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కాబట్టి నువ్వు ఎలా ఉండాలా నీతిమంతుడి వై అందుకే కదా క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగు జాడలందు మీకు మాధురించిపోయిను ఆయన పాపం చేయలేదు ఆయన నోటన ఏ కపటము కనబడలేదు మీరు నీతి విషయమై జీవించినట్లు ఆయనే మన పాపములను ఆ శిలువ మీద మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయల చేత మీరు స్వస్థతనుందిరంటే ఆయన నీతి మనం జీవించాలి కదా అప్పుడే కదా నువ్వు నీతిమంతుడు అయ్యేది అప్పుడే కదా నీ నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన అది బహుబలం కలిగింది ఉండేది అప్పుడే కదా అలాంటి వారి ప్రార్థనలు దేవుడు అంగీకరించేది అప్పుడే కదా దేవుడు వాళ్ళకి ఆసన్నుడై సమీపస్థుడై ఉండేది అప్పుడే కదా వాళ్ళని దేవుడు తోడుగా ఉండి రక్షించి కాపాడేది ను భక్తిహీనులాగా ఉంటే నీ దేవుడు దూరస్తుడని చెప్తుంటే నీ భక్తి ఏమైనట్టు అందుకు పైకి భక్తి గల శక్తిని ఆశ్రయించిన వారంటే వీళ్ళే చూడండి తర్వాత సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనంలో భక్తిహీనుల మార్గము ఎహోవాకు ఏయము చూడండి భక్తిహీనులకి ప్రార్థన దేవుడు అంగీకరించేలాగా లేడు వాళ్ళ మార్గానికి కూడా దేవుడు ఇష్టపడేలాగా లేడు నీతిని అనుసరించుచు వానిని ఆయన ప్రేమించు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి విషయంలో జీవించి దానిని అనుసరించి నడుచుకునే వాడినే దేవుడు ప్రేమిస్తాడంట ఇలా చెబితే ఇది కొద్ది కష్టంగానే ఉంటది కదా మనకి కానీ ఇది నిజము ఇది సత్యము ఇది వాస్తవమే కదా వాక్యమే మారదు కదా ఇప్పుడు నేను చెప్పినా ఇకొక వందేళ్ళ తర్వాత చెప్పినా ఇంకొక వెయ్యి ఏళ్ళ తర్వాత ఇంకొక సేవకుడు వచ్చినా ఇవి ఏం మారవు కదా వీటిలో ఉన్న ఆత్మీసక్తి మేము మారదు కదా కానీ మనుషులు ఆ రీతిగా లేరు ఆ వాక్యాలు తగినట్టు జీవించడం లేదు నమ్మకం అంటే ఆదివారం చర్చిలో కనపడితేనో లేదా ఉదయాన్నే ప్రార్థన చేసుకొని పోతున్నాము వస్తున్నాము అంటే కానీ మనం ఎలా జీవిస్తున్నాం మన నోటి మాటలు ఎలా ఉన్నాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన యొక్క తలంపులు ఎలా ఉన్నాయి మన యొక్క నడవడికి ఎట్లా ఉంది ప్రవర్తన ఎట్లా ఉంది మన జీవితం ఎట్లా ఉంది మన సాక్ష్యం ఎట్లా ఉంది దేవుని పట్ల మనం ఉన్న స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఇవి కదా ఆలోచన చేయాల్సింది వీటి గురించి కదా ప్రతిదినం ప్రార్థనలో చేయాల్సింది వీటి కొరకు కదా ప్రతిదినం ఆయనలో మనం వెతకాల్సింది ఇవి చేయకుండా ఎంత మన కష్టాలు బాధలు శ్రమలు ఇరుకులు చెప్పుకొని ఎంత ఈ ఐక్య విచారాల్లో మన జీవితకాలం ముగిసిపోతే నువ్వు ఎప్పుడు నీకు దేవుణ్ణి తెలుసుకునేది ఎప్పుడు నీ జీవితాన్ని నీ ఆలోచనలు నీ తలంపులు నీ నడవడిక ప్రవర్తన అన్ని మార్చుకునేది చూడండి భక్తిహీనుల మార్గము ఏహోవాకు హేయము నీతిని అనుసరించు వాని ఆయన ప్రేమించును సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచనంలో భక్తిహీనులు అర్పించు బలు భక్తిహీనుల మార్గము దేవుడికి ఇష్టం లేదు భక్తిహీనులకు దేవుడు దూరస్థంగా ఉన్నాడు భక్తిహీనులు అర్పించు బలు కూడా దేవుడు ఇష్టపడతలేదు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట అంటే నువ్వు ప్రార్థించినా దేవుడు ఆనందించాలంటే నువ్వు ఎట్లా ఉండాలంట ఒక కండిషన్ యథార్థత కలిగి ఉండాలి అప్పుడు ఉపవాసాలుండి ప్రార్థన చేయి అప్పుడు పొదుగుకులుండి ప్రార్థన చేయి నీలో యథార్థత లేకుండా నీలో భక్తి లేకుండా భయం లేకుండా దేవునికి తగినట్టు జీవితం లేకుండా నడవడిక లేకుండా నీ గుణగాణాలే లేకుండా ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏంది ఎన్ని రోజులు చర్చిలో ఉంటే అయింది ఎన్ని రోజులు ప్రార్థనలు వస్తేంది ఇవేవి మారకుండా ఏం లాభము నీ జీవితంలో నీకేం ప్రయోజనకరం జరిగింది నీకేం మేలు జరిగింది నీ జీవితం వల్ల దేవుడికి ఆనందించేలాగా ఏం జరుగుతుంది కాబట్టి చూడండి యథార్థల వంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో దురాలోచనలు యహోవాకు ఏ చూడండి దయగల మాటలు ఆయన దుష్టికి పవిత్రములు ఎందుకు కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయ ఇరవై ఐదో వచనం నుంచి చూస్తే దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదవు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు సద్భావము వారి ఎడల సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా నుందువు అందుకు యహోవా ఎలా ఉన్నాడు దయగలిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి దురాలోచనలు అంటే వాక్యానుసారంగా లేంది దేవుని మాట ప్రకారంగా లేంది ఆయన ఆజ్ఞల ప్రకారంగా లేని ఏ ఆలోచన అయినా అది దురాలోచనే అది దేవునికి ఇష్టం లేనే లేదు ఆయన ఆజ్ఞలు గైకొనటయు ఆయన మాట వినడమే దేవుడు శ్రేష్టం అని ఈ ఆలోచన మనం చేసి ఉండాల ఈ ఆలోచనతో ప్రతిదినం మనము నడిపింపబడేవారిగా ఉండాల ఆయన ఆజ్ఞల ప్రకారంగా నేను ఉండాలా ఆయన మాట విని లోబడి ఆ మాటకు తగినట్టుగా జీవించే వాడినై ఉండాల వీటి గురించి ప్రతిదినం ఆలోచన చేయాల అప్పుడు నీ పట్ల దేవునికి ఇష్టం అలాగే నువ్వు దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రములు కాబట్టి చూడండి ఇక్కడ ఒక వాక్యం ఉంది సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవయో వచనంలో మూర్ఖ చిత్తలు మూర్ఖుల చిత్తలు అంటే వంకర బుద్ధి వంకర ఆలోచనలు వంకర త్రోవలు కలిగిన వాళ్ళు వీళ్ళ బుద్ధి మారదు నిన్న దినమో ఆదివారము అన్న ఒక బోధల గురించి చెప్పినప్పుడు ఇతను ఎవరు బిలాం గురించి అతను మూర్ఖుడే కదా తన బుద్ధి మారలా తన త్రోవ మారలా తన బోధ మారలేదు అంటే వీళ్ళు మారరు అన్నట్టు ఎన్నిసార్లు ఆ రోజు దేవుడు కడ్గం పట్టుకొని నిలబడ్డాడు ఈరోజు ప్రతిదినం వాక్యంతోనే చూపిస్తుండడు కానీ మారలాగా ఎక్కడున్నారు మనుషులు అదే విధానం కదా అదే నడవడిక అదే ప్రవర్తన తన బుద్ధి మారల ఈరోజు నేటికి చాలా మంది బుద్ధి నడవడిక ప్రవర్తన మారతలేదన్నట్టు ఆ బిలాం ఎలా ఉన్నాడో ఈరోజు ఉన్న వాళ్ళు కూడా ఆ బిలాం లాగానే ఉన్నారు అంటే దేవుడు అంతగా కడ్గము తీసి ఆయన నిలబడి మాట్లాడినా కానీ మార్చుకోకుండా ఉన్న అన్నట్టు వాళ్ళు మూర్ఖ చిత్తులు వీళ్ళు ఎలా ఉంటారంట దేవునికి హేయులు అన్నట్టు అంతే కదా ఇన్నిసార్లు ముమ్మార్లు ఆయన మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించినా గద్దించినా లోబడే తత్వం లేకుండా హెచ్చరించినా ఆయన మనతో మాట్లాడినా కానీ ఉంటే మన మూర్ఖులమే కదా యశప్రభ అంటాడు కదా ఈ తరం వారిని ఈ మూర్ఖ తరం వారిని దేంతో బోల్చాలంటే అంటే వాళ్ళ హృదయం కఠినంగా ఉంటది వాళ్ళ మనసు వాళ్ళ హృదయం కొవ్వి ఉంటుంది అంటే అంత కఠినంగా హృదయాలు ఉంటాయి వీళ్ళు దేవునికి ఎప్పుడు ఇష్టలుగా ఉండలేరు చూడండి కాబట్టి మూర్ఖ చిత్తులు యహోవాకు ఏయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు అంటే యథార్థతతో జీవించేవాళ్ళు కాబట్టే తను ప్రార్థించండు ఇజ్కియా నీ సన్నిధిలో నేను ఎట్లా యథార్థంగా నడిచి నీకు అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించి నా పట్ల జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు విడిచి ప్రార్థించండి కాబట్టి ఇష్టం ఉంది కాబట్టే తనను ఆయుష్యం దేవుడు పెంచండు కదా అట్లా మనం ఒకవేళ ఏదైనా శ్రమలో ఉన్నా శోధనలో ఉన్నా కష్టంలో ఉన్నా ఆపదలో ఉన్నా అపాయాల్లో ఉన్నా అలాంటి ప్రార్థన చేయాలి కదా ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే అవి నువ్వేదో చేస్తేనో నీ జీవితంలో ఏదో జరిగితే కాదు కదా ఆయన మహిమ కొరకు వస్తాయి దాబీదేం తప్పు చేసిండ్రు సింహాల భోనలో పోవడానికి వీళ్ళ ముగ్గురు అగ్నిగొండంలో పోవడానికి వాళ్ళు తప్పు చేసినరు వాళ్ళు తప్పు చేయలేదు కదా అపోస్తులు ఏం చేసినారు ఏమన్నా తప్పు చేసినారు కానీ వాళ్ళు కూడా శ్రమలు పొందినరు కదా వాళ్ళు కూడా కష్టాలు పొందినారు వాటికి అర్థం ఉంది పరమార్థం ఉంది మనం పొందే శ్రమలో కష్టాల్లో ఏం అర్థం ఉంది బుద్ధిహీనుల్లాగా ఉండి వంకర బుద్ధి కలిగి వంకరాలోచన కలిగి వంకర త్రోవలు కలిగి సోమరిలాగా నిర్లక్ష్యంగా దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడకుండా అవిధేయత చూపిస్తూ అజ్ఞానంతో నడుచుకొని ఈరోజు కష్టాలు బాధలో శ్రమలు పొందితే ఏం బాధ ఉంటుంది తప్పిదమ్మునకే మీరు శ్రమ పొందితే దానివల్ల దేవునికి ఏం మితం చూడు కాబట్టి మన జీవితంలో వచ్చే ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి అపాయము ఆయన మూలంగానే ప్రతిదీ అనుకుంటే అది అంతకన్నా అజ్ఞానము అంతకన్నా బుద్ధి తక్కువతనము అంతకన్నా అతిశయించడము గర్వించడం ఇంకొకటి లేనే లేదు ఎందుకంటే నువ్వు గ్రహించుకోవాలా నువ్వు ఎలా నడుచుకున్నావు ఎలా జీవించినవు ఎలాంటి మిస్టేక్స్ చేసినావు నీ జీవితంలో నేను గ్రహించుకున్నా నేను చాలా విషయాల్లో మార్చుకుంటున్నా ఇంకా మార్చుకోవడానికి ముందుకెళ్తున్నా ఇప్పుడు ఈ మాట్లాడే మాటల్లో కూడా దేవుడు నాతో మాట్లాడుతుంటే అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే మూర్ఖ చిత్తుల్లాగా ఉండద్దు ఈ మూర్ఖుడు మారడన్నట్టు అందుకు శాస్త్రులు పరిశీలు తెగవేయబడి నరక చస్తురని ఎందుకు చెప్పిండంటే వాళ్ళు మూర్ఖులు మార్పు నల్లని వారు అంటే మార్పు చెందని వారు వాళ్ళ విధానంగానే నడుచుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి ఇరిమియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినంలో ఈ మూర్ఖ చిత్తులకి దేవుడు మాట్లాడిన ప్రతిసారి వీళ్ళు ఎలా అంటారంటే చూడండి ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతుడు అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము ఈ మూర్ఖులు ఆలోచిస్తారు ఇలా ఎన్ని హెచ్చరించినా ఎన్ని గద్దించినా ఎంత చెప్పినా నీ మాట నిష్ప్రయోజనము ఎందుకు మేము అంటే చెప్పే నేనైనా వినే ఎవరైనా మూర్ఖంగా జీవించే వాళ్ళు ఎవరైనా కానీ ఎలా ఉంటారంటే మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదము అని అందరు ఈరోజు కూడా క్రైస్తవులు ఇలానే ఉన్నారు ఈ వాక్యం ఇప్పుడు మన అందరి జీవితంలో జరుగుతుంది నువ్వు ఎన్ని మాటలు మాకు చెప్పినా నువ్వు ఎంతగా మమ్మల్ని హెచ్చరించినా మేము మాత్రము అర్థంలో చూసుకుంటాము అట పక్కకు వెళ్ళిపోయేవారిలాగా ఉంటాం తప్ప మా ముఖం మీదనో మా మీద ఏముందో తుడుచుకునేలాగా మేము ఉండమయ్యా అనే లాగా ఉన్నారు నేటి క్రైస్తవులు వాక్యం పట్ల అంత అవిధేయులు అన్నట్టు చూడు అంత అవిధేయతగా దేవుని వాక్యం నిర్లక్ష్యంగా దేవుని వాక్యానికి లోబడకుండా ఉన్నవాళ్ళు అన్నట్టు వీళ్ళు ఉంటారంట మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదము అని అందరూ ఇరిమే గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై రెండో నేను ఐగుప్తి దేశములో నుండి మీ పితరులు రప్పించిన దినమున దహన బలుల గురించి కానీ బలుల గురించి కానీ నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయుయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల చూడండి నేను మీకు దేవుడినై ఉందును అంటే దేవుని మాటలు అంగీకరించి నడుచుకునే వాళ్ళకే దేవుడు దేవుడుగానే ఉంటాడు ఇప్పుడు మనం చెప్పండి నేటి క్రైస్తవులు సేవకులు ఎవరిని వెంబడిస్తున్నట్టు ఎవరు దేవుడిగా ఆరాధిస్తున్నట్టు అందుకు పౌలు వేరొక యేసు వేరొక బోధ వేరొక ఆత్మ ఈరోజు కూడా యేసు ప్రభుని వెంబడించట్లేదు మనుషులు వేరొక యేసు అంట వేరొక బోధ వేరొక ఆత్మ అందుకు యేసు ప్రభు బోధ ఎక్కడ కనిపిదు కదా ఆయన విధానాలు ఎక్కడ మనుషులు పాటించరు కదా ఎందుకంటే ఏసుక్రైస్తు ప్రభు నిజం కదా దానిని వెంబడించకుండా వేరొక ఆధ ప్రభుని వేరొక ఆత్మ కలిగి వేరొక బోధలో మనుషులు జీవిస్తున్నారు అందుకు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును అంటే దేవుని మాట అంగీకరించే వాళ్ళకే దేవుడు సమీపస్థుడు చూడండి మీరు నాకు జనులయ్యుందురు మీకు క్షేమము కలుగునట్లు అంటే బాగా అర్థం చేసుకోవాలా ఈ వాక్యాన్ని యశ్ నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు మీరు నా ఎందును నా మాటల ఎందు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అప్పుడది మీకు అనుగ్రహించబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారని చెప్పిండు కదా ఇక్కడ దేవుడు ఏమంటాడు ఎప్పుడైతే ఆయన మాటలు అంగీకరిస్తే అప్పుడు దేవుడు మనకి దేవుడుగా ఉంటాడు అప్పుడు మనం ఏమైంటామంట దేవుడికి ఆయన జనులుగా ఆయన స్వాస్థ్యంగా మనం ఉంటాము మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం మీరు నడుచుకొనిడి అంటే మనకి ఎప్పుడు క్షేమం కలుగుతుంది ఆయన ఆజ్ఞాపించిన మాటలు విని ఆజ్ఞలు విని గైకొని నడిచినప్పుడే ఇది వాస్తవము ఇది నిజము ఇది సత్యం ఇలాంటి రీతిగా నేటి విశ్వాసులను లేదా నేటి క్రైస్తవుల్ని సేవకులుగా మనుషులు చెప్తలేదు ఎందుకంటే దురాశ కదా వాళ్ళకి డబ్బు కావాలా కష్టాలు పోవాలా వాటికి ఆదరణకరంగా నాలుగు మాటలు చెప్పేవాళ్ళు కావాలా అంతే తప్ప మీరు మారండి అయ్యా మీ జీవితం ఎలా ఉందని హెచ్చరించే వాళ్ళు ఎప్పుడు కదా ఎవరు కూడా ఈరోజు ప్రార్థనలు పెట్టుకునే వాళ్ళు కూడా లేరు అట్లా ఇందుకు వాడు వస్తే నిన్ను హెచ్చరిస్తాడు నీ హృదయం కఠినం అవుతుంది నువ్వు మార్పు చెందలేవు ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు అని నువ్వు తలంచుకున్నావేదా అజ్ఞానివని ఎప్పుడు నువ్వు గ్రహించుకోలేకపోయినావు అన్నట్టు చూడండి అట్లా ఉన్నారు ఎందుకంటే దురాశ అంటే నాకు తగినట్టు చెబితే నాకు సేవకుడు అదే మనుషులు కోరుకోవాల్సింది అదే దేవుడు మనుషుల ఆలోచన ఏమైన్నారు బుద్ధిహీనులైనారు అన్నట్టు ఆయన ఎలా చెబితే అలా ను జీవించాల నీ ఇష్టప్రకారంగా ను బోధన నీకు ఇష్టప్రకారం నువ్వు ఎలా పిలుచుకుంటావు అప్పుడు నీ ఇష్టప్రకారంగా ఉన్నప్పుడు కార్యం దేవుడు ఎట్లా జరిగిస్తాడు కార్యం జరగాలంటే ఆయన విధానం ఆ రీతిగానే జరగాలి కదా సమస్తం అలా లేకుండా నీ విధానంగా జరిగితే కార్యం ఎట్లా జరుగుతుంది ఎన్ని ఉపాసాలు ఉంటే ఎన్ని ప్రార్థనలు పెడితేంది ఎన్ని బలాలు ఇరిస్తేంది ఎంతగా రైత్రం ఉండి ప్రార్థన చేస్తే ఏంటి దేవుడు చూడనే చూడడు ఎందుకు నీకు దూరస్తుడు కాబట్టి చూడండి ఇరిమ గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై నాలుగో అయితే వారు వినకపోయిరి ఎవరు వీళ్ళే మేము మా మూర్ఖత చొప్పున మా ఆలోచన చొప్పున నడుచుకుంటాము తప్ప నీ మాట విని మేము లోబడం నువ్వు గద్దిస్తే నీ తట్టు మేము తిరగం నీ పట్ల విధేయత చూపించం నీ పట్ల భయం చూపించం భక్తి చూపించాం ఎందుకు మా ఆశ మా విధానంగానే మేము ఉంటాము అనే వాళ్ళు ఎలా ఉన్నారంట ఆయన మాట వెనకపోయి చెవియొగ్గకుండిరి ఎందుకు ఎవరు పిలిచినా ఎవరు రమ్మన్నా దేవుడు ఏం మాట్లాడతాడు నా పట్ల ఏముంది నాలో ఏముంది ఆయస్కారం నేను ఎలా జీవిస్తున్నా దేవుడు అన్ని హెచ్చరిస్తాడా ఆదరిస్తాడా బలపరుస్తాడా ధైర్యపరుస్తాడా బుద్ధి చెబుతాడా హెచ్చరిస్తాడా నేను ఏం చేయాలా ఆ చెప్పే వాళ్ళు ఏం మాట్లాడతారు అనే విధానంగా అలా మాట్లాడి ఆ రీతిగా మార్చుకునే వాళ్ళైతే నా దృష్టిలో ఇప్పుడు అయితే ఎవ్వరు లేరు 100% 100% హండ్రెడ్ మనుషులు లేరు అలాంటి చెవి పెట్టేవాళ్ళు ఈ బ్రదర్ ని పిలిచిన ఈతను ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు నాలో ఏముంటే చూపిస్తాడు నన్ను ఆదరిస్తాడా హెచ్చరిస్తాడా గద్దిస్తాడా లేదా నాకు బుద్ధి చదువుతాడా నేను ఎలా ఉన్నాను దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు తన ప్రవక్త ద్వారానో తన సేవకుడు ద్వారానో తను పంపించిన వ్యక్తి ద్వారా అని ఆసక్తితో చెవి యొగి వినేవాళ్ళు ఎవరున్నారు లేరు అలా లేకపోతే ఎట్లా దేవుడి నీ పట్ల కార్యం చేస్తాడు అలాంటి వాళ్ళు ఉన్నారు అలా లేరు అసలు హండ్రెడ్ లేరు అలాంటి విధానము ఎప్పుడో గతిచ్చిపోయింది చూడండి ముందుకు సాగక అయితే వారు వెనకపోయిరి చెవి ఎగ్గకుండిరి ముందుకు సాగక వెనుక తీయచ్చు అంటే ముందుకు సాగడం అంటే చెవి ఒగ్గాల మార్చుకోవాలా జీవితాలు సరి చేసుకోవాలా నీ ఆలోచనల తలంపులన్నీ మార్చుకోవాలా నీలో ఆయస్కరమైన అన్నీ ముందుకు సాగాల కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట అందుకే పౌలు ఒక మాట చదువుతాడు ఎక్కడో హెబ్రి పత్రికలు ఒకసారి వెలిగింపబడి వాళ్ళని మరలా కొలుపుట అసాధ్యం ఎందుకు రాబో దివ్యశక్తులన్నీ అనుభవించారు ఎందుకు చెప్తాడంటే ఇదిక్కడే వాళ్ళు ముందుకు సాగక వాళ్ళు ఏం చేస్తున్నారు వెనుక దీయొచ్చు అంటే వెనుక తీసి తమ ఆలోచనలను బట్టి ఇది తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించచ్చు నడుచుచూ వచ్చిరి ఈరోజు కూడా క్రైస్తవులు ఇలానే ఉన్నారు చూడండి మీ పితరులు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయచూ వచ్చిన వారే ఎవరు ఇస్రాయల ప్రజలు ఇప్పుడు మనం ఎవరము వాళ్ళమే కదా అంతరంగమందు యూదులు గాను ఇస్రాయేలీలు ప్రభు యొక్క కృప ద్వారా ఆ రీతిగా మార్చబడిన వాళ్ళం కదా ఆ రీతిగా ఆయనకి జనముగా స్వాస్థ్యముగా అయిన వాళ్ళం కదా అబ్రహాము సంతానముగా మనం మార్చబడిన వాళ్ళం కదా ఆశీర్వాదానికి వారసుల్లాగా అయిన వాళ్ళం కదా మనం వాళ్ళ గురించి ఎట్లా ఉన్నారంట ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయచూ వచ్చిన వారే నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచ్చు వచ్చి తినేందుకు మారం అయ్యా ఆయన మాట వినండి ఆయనకి లోబాడం అయ్యా తగినట్టుగా జీవించండి అని చెప్పడానికే కదా ప్రవక్తలైనా ఆయన సేవకులైనా దేవుడు ఈ జనుల దగ్గరికి పంపిస్తుంది ఈరోజు కూడా దేవుడు ప్రతిదినము ఆ రీతిగానే మాట్లాడుతుంది ఏం గ్రహించుకుంటున్నాం మనం ఏం మార్పు చెందుతున్నాం ఆ కూడా ఏదో ఒక ఆచారం లాగా ఉంటే ఇంకెంతకాలమో ఆ రీతిగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటా నీ చెవి ఎగ్గడానికి ఏ రోజన్నా ఈరోజు దేవుడు ఈ రోజు ఆయన సన్నిధికి వస్తున్నా ఆయన పాదాల ఎద్ధకు వస్తున్నా చెప్పేవాడు ఎవరైతే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడడానికి నా విధానాలు చూపించడానికి ఆయన ఏ రీతిగా అయినా నాతో మాట్లాడతాడు అని వచ్చే వాళ్ళు ఉన్నరా అలాంటి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి వచ్చి వినేవాళ్ళు ఉన్నరా అలా విని తగ్గించుకొని జీవితాలు మార్చుకునే వాళ్ళు ఉన్నారా మీరున్నారా నేనున్నానా అలా ఎవరున్నారు అచారకంగా మనం ఉండొద్దు కదా చూడండి పెందల ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని ఇరి గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై వచనము వారు నా మాటక నా మాట వినక ఉన్నారు చెవి యొక్క ఉన్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు ఇది క్రైస్తవ్యంలో వస్తున్న పెద్ద బాధ అందుకు దేవుడు దుఃఖపడాల్సి వస్తుంది అందుకు దేవుడు శిక్షించాల్సి వస్తుంది తన కోపాన్ని తన ఉగ్రతని చూపించాల్సి వస్తుంది అయినా బుద్ధి తెచ్చుకుంటారా అంటే బుద్ధి తెచ్చుకోలేకపోతున్నారు మనుషులు ఎందుకు ఇంకా కాఠిన్యం అయిపోతుంది ఇంకా దేవుణ్ణి చూడండి అయన మాట వెనకై ఉన్నారు చెవి యొక్క ఉన్నారు తమ మెడను వంచక ఎందుకు మేడ ఉంచుతామంటే తగ్గించుకోవడం కదా అంటే ఆయన సన్నిధిలో తప్పులను పాపాలు అపరాధాలు ఒప్పుకోవడం అన్నట్టు అందుకే కదా మెడ మనం ప్రార్థన అంటే విధేయత చూపించడం అన్నట్టు దేవుని పట్ల భయం చూపించడం అన్నట్టు భక్తి చూపించడం అన్నట్టు కానీ మనుషులు ఎలా ఉన్నారంట అలా వంచక ఎలా ఉన్నారంట మనస్సును కఠినపరుచుకొని చున్నారు వారు తమ పితరుల కంటే దుష్టులైరి అంటే అంత్య దినాల్లో మరీ మనుషులు ఇంత దిగజారిపోతారు అన్నట్టు ఇంత దుర్మార్గతము కలిగి ఉంటారు ఇంతగా దేవుని మాట వినక చెవియొగ్గక తమ దుష్ట తమ దుష్ట మనసును అనుసరించి అజ్ఞానంతో మూర్ఖంగా జీవించేవాళ్ళు చూడు అంత మరీ మీ పితరుల కంటే దుష్టులైరి అంటుండు హిరిమి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఏడో నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు దేవుడికి ముందే తెలుసు కదా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడికి ఈ ప్రవక్తలో ఆయన పంపిస్తున్న ఈ సేవకులు వెళ్ళి చెబితే వాళ్ళు వింటరా తెలియదా అయినా ఎందుకు పంపిస్తుందంటే అందులో ప్రేమ ఉంది కదా ఈరోజు మనం చెప్పే వాక్యాల్లో ఒక్కడన్నా మార్చుకుంటాడేమో ఒక్కడన్నా గ్రహించుకుంటాడేమో ఒక్కడన్నా అరీతిగా దేవునికి తగినట్టుగా జీవిస్తాడేమో ఒక్కడన్నా రక్షించబడతాడు కదా చూడు అనే ఆశ దేవుడికి కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంట చూడు నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు ఇదే మాట యహెచ్కల్ గ్రంథంలో కూడా దేవుడు చెప్తాడు గనుక నీవు వారితో ఇలాగూ చెప్పము వీరు తమ దేవుడైన యహోవ మాట వినని అంటే భయము భక్తి లేదన్నట్టు శిక్షకు లోబడనొల్లని కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట కొ అది అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది ఇరిమియా గ్రంథము ఏడో అధ్యయం ఇరవై వచనము తనకు కోపము తెప్పించు తరము వారిని యహోవా విసర్జించి వెళ్ళగొట్టు అంటే రాత్రి దేవుడు అన్న ద్వారా మాట్లాడండి కదా ఆయన మందిరాన్ని మహిమతో నింపబడతాడు ఆకాశము భూమి చూడండి సముద్రానికి ఆయన ఏం చేస్తాడంట కంపింపజేస్తాడు అని చెప్పిండి కదా ఎందుకు కోపం చూడు అంటే ఇప్పుడు ఆ తరంలో ఆ కోపంలో మనం కూడా ఉన్నాం కదా చూడండి కాబట్టి సీయోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము వాటిని పారవేయుము చెట్టు మెట్టల మీద ప్రలాప వాక్యం ఎత్తుము యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయిచున్నారు నా నామము పెట్టబడిన మందిరము చూడండి అపవిత్ర వాణిలో వాళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి వారి దానిలో ఏ ఏ వస్తువులు ఉంచి ఉన్నారు కాబట్టి ఏ వస్తువులు నాశనకరమైన ఏ వస్తువు ఏషయ దానియలు గ్రంథం ద్వారా దేవుడు చెప్తాడు కదా మత్తవార్త ఇరవై నాలుగో అధ్యయముడు దాన్ని చూచిన వెంటనే దాని నుంచి పారిపోవాలన్నట్టు ఈ రోజు మనలో నుంచి కూడా పాపాలు పారిపోవాలన్నట్టు మనమే కదా ఆయనకి విలువ కొనబడిన వాళ్ళము ఆయనకి మందిరం లాగా ఉన్న వాళ్ళం మనలో ఏ వస్తువులు ఎట్లా ఉంటాయి అప్పుడు అది అపవిత్రం ఆయన మహిమగా మందిరంగా ఎట్లా మారతాం ఆయన ఆత్మ నీ మధ్య ఎట్లా ఉంటది కాబట్టి అప్పుడు ఆయన కంపింపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు స్పందిస్తావు అన్నట్టు కాబట్టి ఈ వాక్యాలు ఏంటన్నా మనము మనల్ని మనం గ్రహించుకోవాలా ఆ రీతిగా మనల్ని మనం సరిచేసుకోవాలా నేను ఎలా దేవునికి ఇష్టంగా ఉండాలా ఎలాంటి వాటిని దేవుడు అసహించుకున్న ప్రతిదీ మనం అసహించుకోవాలి అంతే కదా రుజువు ఆయన ఏటిని ఇష్టపడతాడో వాటిని మనం ఇష్టపడాలి ఆయన వేటికి దూరంగా ఉంటాడు వాటికి మనం దూరంగా ఉండాలా అది నీ పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నీ దేవుడైన యహోవాన్ని సంతోషపరచడం దేవుడిని వెతకడం అన్నట్టు ఆయనని ఆరాధించడం కావచ్చు ఏదైనా కానీ ఆయనకి ఇష్టమైన పని మనం చేయాలా ఆయన అసహించుకునే పనికి మనం దూరంగా ఉండాలి అదే కదా నిజమైన భయము భక్తి విశ్వాసము నమ్మకము నిరీక్షణ ధైర్యం అదే కదా పరిశుద్ధమైన జీవితము ఆయనికి ఇష్టమైనది ను చేయాలా ఆయనకి అసహ్యమైన వాటికి ను దూరంగా ఉండాలి అంటే దేవుడు ఏటిల్లో ఆనందిస్తాడో వాటిలో ను ఆనందించాలి దేవుడు వేటిల్లో దూరంగా ఉంటాడో వాటికి మనం దూరంగా ఉండాల అప్పుడే కదా మనం యేసుప్రభుని పోలి నడుచుకున్నట్టు అప్పుడే కదా ప్రతిదినం మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయనని వెంబడిస్తున్నట్టు అప్పుడే కదా నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉన్నట్టు ఇవేమీ లేకుండా అలా ప్రార్థనలో ఉంటేనో ఉపాసాలు ఉంటేనో బైబుల్ చేతిలో పెట్టుకొని మందిరంలో కనపడితేనో వీళ్ళు గుర్తిస్తారేమో నువ్వు క్రైస్తవుడు కానీ దేవుడు నిన్ను గుర్తించడు కదా అసలు నువ్వు ఆయన వాడివే కాదు అక్రమం చేయి వర్లారంటే నేను ఎన్నడు కదా ఆ దినంలో ప్రభ నీ నామంలో నీ నామంలో అద్భుతాలు చేసినాము అన్ని చేసినాము అన్నప్పుడు అక్రమం నా యుద్ధం నుండి పోండి నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగను అన్నాడు అంటే ఎన్నడు ఎరగలేదంట దేవుడు కాబట్టి మన చేతిలో బైబుల్ ఉంటేనో లేదా మనం ఉపవాసం ఉంటేనో ప్రార్థన ఉంటేనో లేదా బైబుల్ పట్టుకొని నాలుగు మాటలు చెప్పుకుంటే నాలుగు చోట్లకి వెళితే కాదు నేను ఎలా ఉన్నాను దేవునికి ఇష్టమైన వాడిలాగా ఉంటే ఆయనకి ఇష్టమైన క్రియలు ఇష్టమైన వాటినే నేను చేయాలి ఆయనకి అసహ్యమైన వాటికి నేను దూరంగా ఉండాలి ఆయనకి అసహ్యమైనవి నాలో ఉన్నాయంటే ఇది కాదు కదా విధానము కాబట్టి నీడల్లో నుంచి వచ్చి యేసు ప్రభుని వెంబడించడము ఆరాధించడము సేవించడము ఆయన నామాన్ని ప్రచురింపజేయడము ఆయన నామాన్ని గణపరచడము ఆ రీతిగా మనం చేయాల పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు స్థుతులు వందనాలు ప్రభ అవును ప్రభ ఎన్నో వాక్యాల ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ కానీ మీ యొక్క మాటల్లో ఉద్దేశము తండ్రి మీ యొక్క అంతరంగంలో ఉన్నది ఒకటే ప్రభ నీ మాట మేము వినాలా మా చెవి ఒగ్గాల ఆ రీతిగా నీ మాటల ప్రకారంగా విని మమ్మల్ని మేము మార్చుకోవాలా తండ్రి నీకు మేము జీవించాలా నీకిష్టమైన కార్యాలు క్రియలు మేము చేయాలే తప్ప నీకు నీ దృష్టికి నీచమైన వాటికి మేము దూరంగా ఉండాలా ఆ రీతిగా మీకు తగినట్టుగా మేము జీవించాలా ఆ రీతిగానే ప్రభ నీ నామాన్ని మహిమపరచాల ఆ రీతి ఎన్నో వాక్యల ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఆ రీతి ఎన్నో వాక్యల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినారు వాటిలో ఏదైనా కానీ నాలో ఉంటే పులిసిపోయిన వాడిని ఖచ్చితంగా నాలో పులుపు ఉంది కూడా ప్రతి ఒక్కరిలో పులుపు పులిసినది ఏది కూడా అది పవిత్రమైనది కాదు పరిశుద్ధమైనది కాదు అది అపవిత్రమైనది ప్రభ కాబట్టి ఎలాంటి పులుపు నాలో ఉంటే నన్ను క్షమించండి నన్ను కనికరించండి ఇలాంటి క్రియలు ప్రభ నీకు అసహ్యమైనవి ఏహ్యమైనవి నీ దృష్టికి నీచమైన కార్యాలు నేను చేయకుండా నీకు ఇష్టమైన వాటి పట్ల నాయన నేనుండేలాగిన సహాయం దయచేయమని తండ్రి వాక్యాన్ని సాత్వికంతో నేను అంగీకరిస్తూ ఈ వాక్య నా జీవితం ఏమైనా లేకుంటే నన్ను క్షమించి నాతిక్రమములు దోషములు పాపములు అన్ని క్షమించి తండ్రి ఈ వాక్యానుసారంగా ప్రభ మీకు ఇష్టమైన వాటి ప్రకారంగా నేనుండి జీవించే జీవితం నాకు అనుగ్రహించమని ఉన్న ప్రార్థనలు ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ప్రభా నన్ను మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో తండ్రిని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆశీర్వాదం ఇవ్వండి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఉన్న మనందరికీ మరి ముఖ్యంగా రెగ్యులర్ గా ప్రార్థిస్తున్న విజ్ఞాపనలు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడైతే దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కానీ క్రైస్తవుల పట్ల దాడులు హింసలు జరుగుతున్న అక్కడున్న ప్రతి ఒక్క సేవకులకి విశ్వాసులకి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృపా కనికరము మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆ మెయిన్ల సిస్టర్